ཅདོ ཅསླ ཚསླ ཉསླ ཕགར དུ སློ སླ ཆོང ཆསོ སླ ཚསློ དཔགད ནར ཁསླ ནར ད�གན སློང ཅནར ཡགསོག གཇར དར � ఇద నలకృష్టం నమామి గజానం శరదిందు వికాశిందఘ స్ఫురీవరలోచనామాం అరవిందర అరవిందాసన సుందరిసే శ్రీరామచంద్రకా సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖం మంగళమాతనో గు్రహ్మా గురుణు గుర్దే మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మగ హరిశ్చత్ శ్రీ గురుభ్యో నమ శివా నారాయణం నమస్కృత్యరం చె నరో సరస్వతి వ్యాసం తయ ము దివ్యాత్మస్వరుపులర తండూల ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి అనసూయ మాతకు హైమవతి మాతకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామి వారి దివ్య పాదపద్మములకు శతకోటి వందల సుమసమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చినా వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు అమ్మ యొక్క దివ్య ఆశీసులు కలగవలసిందిగా జగన్నాథుని యొక్క దివ్య ఆశీసులు కలగవలసిందిగా కొరతూ ఉదయం మన ప్రవచన ప్రయాణంలో ఎక్కడి దాకా వచ్చామంటే సంజయుడు రాయబారం చేసి తిరిగి హస్తినకు చేరుకున్నాడు సంజయుడు హస్తినాపురానికి వచ్చేటప్పటికి రాత్రి సమయం అయింది సరాసరే రాజ్యసభ వద్దకు వచ్చి అక్కడ ఉండేటువంటి ద్వారపాలకునకు చెప్పాడు పాండవుల వద్ద నుండి సంజయుడు వచ్చాడు నీ దర్శనం కోసం చూస్తున్నాడు అని చెప్పవయ్యా ఆ ద్వారపాలకుడు వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు అప్పటికే శయ్య పైన ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ప్రవేశ పెట్టమన్నాడు తీసుకొచ్చారు సంజయ నువ్వు కూడా అనుమతి తీసుకోవాలన్నా ఎప్పుడైనా సరే వచ్చేటువంటి అర్హత నీకు ఉన్నది కనుక రావలసింది అని పిలిచాడు సంజయుడు వచ్చాడు నేను ఉపప్లావ్యం వెళ్ళానయ్యా నీవు చెప్పవలసినటువంటి మాట నా మాటగా నీ మాటగా నేను చెప్పాను ఆ పాండవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సందేశాలను నాకు అందించారు అంతేకాదు ఆ ధర్మరాజు పేరు పేరున కౌరవ రాజ్యంలో ఎవరెవరైతే ఉన్నారో తాను రాజ్యాన్ని వదిలిపెట్టిన తర్వాత తన రాజ్యంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు దుర్యోధను పాలనలో ఉన్నటువంటి వాళ్ళను దుర్యోధనుతో సహా అతని మిత్రులతో సహా అందరికీ పేరు పేరున వయోధర్మాన్ని అనుసరించి తన సమవయస్కులకు అభినందనములు తెలియజేశాడు తనకన్నా పెద్దవాళ్లకు అభివందనములు తెలియజేశాడు తనకన్నా చిన్నవాళ్లకు భగవంతుని ఆశీస్సులు అందజేశాడు దీనులైనటువంటి వాళ్లకు కూడా కనుక మిగిలిన విషయాలన్నీ కూడా రాత్రి అయిపోయింది కనుక కౌరవులు మొత్తం అందరూ పెద్దలందరూ ఉండగా సభలో నేను విన్నవిస్తా ఇప్పటికి మాత్రం నా ఇంటికి నేను వెడుతున్నా అన్నాడు సంజయుడు అక్కడి నుంచి వెనక్కి తిరిగాడంటే ధర్మరాజు ఏం చెప్పాడు అర్జునుడు ఏం చెప్పాడో భీముడు ఏం చెప్పాడో ఏమీ చెప్పలా నీ సందేశాన్ని వాళ్ళకు చెప్పేవాళ్ళు నాకు చెప్పారయ్యా అన్నాడు మొత్తం ఆ ధర్మరాజు అందరికీ నమస్కారం చేసినట్టుగా చెప్పాడే కానీ విషయం చెప్పలేదు నేను ఓ రహస్యం నీకు చెబుదామనుకున్నాను ఇప్పుడు కాదులే తర్వాత చెబుతా అన్నాడనుకోండి ఇక వాడి పరిస్థితి ఏమిటి ఈ ధృతురాశ్రుని పరిస్థితి కూడా అంతే మదలకుండా వెళ్ళిపోయాడు నువ్వు ఆగవయ్యా అని అనే అవకాశం కూడా లేదు సంజయుని తాన సంజయుడు వెళ్ళిపోయాడు నిద్ర పట్టదు ఇప్పుడు అటువంటి స్థితిలో ధృతరాష్ట్రుడు కావలి వాణ్ణి పిలిచి విదురుణ్ణి తీసుకురమ్మన్నాడండి ఆ విధురుడు వచ్చాడు అన్నా నీ సోదరుడైనటువంటి విధురుడు వచ్చాడు నీవు కబురు పంపావుడు కదా ఎందుకంటే ఎవరు వచ్చినా నేను పలానా వాణ్ణి వచ్చాను అని చెప్పుకోవాలి అక్కడ ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి వాడి కళ్ళు లేవు గనుక అంతుడు గనుక చెప్పుకోకపోతే ఫలానా వాళ్ళు వచ్చారు అన్న సంగతి తెలియదు ఆ కారణం చేత మెదురుడు వచ్చి చెప్పాడు మెదురా సంజయుడు వచ్చి ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడయ్యాయభారం ఏం జరిగిందో తెలియదు అక్కడ సంజయుడు ఏం చెప్పాడో తెలియదు వాళ్ళు ఇతనికి ఏం చెప్పారో తెలియదు నా మనస్సంతా కలత చెంది ఉన్నది రేపు సంజయుడు వచ్చి చెప్పేదాకా ఈ పరిస్థితులలోనే నేను ఈ వయస్సులో ఉండలేను కనుక నా శాంతి కలగడానికి ఏదైనా మంచి మాటలు చెప్పవయ్యా నా ఆస్థానంలో నీవు తప్ప మంచి మాటలు చెప్పగలిగిన వాళ్ళెవ్వరూ లేరు మంచి మాటలు చెప్పవయ్యా కాస్త వింటూ ఉంటే నిద్రపడుతుందేమో అని ఆ శయ్యపైన పవళించాడు కాళ్ల వద్ద కూర్చున్నటువంటి విదురుడు ఆ ధృతరాష్ట్రకు చెబుతున్నాడండి అన్నీ తెలిసినటువంటి పండితుడవు నీవు ఎవరికి నిద్రపడుతుంది అంటే పాండిత్యాన్ని పొందినవాడు ఆచరించినప్పుడు నిద్రపడుతుంది నీవు పొందవేదాన్ని ఆచరించేటువంటి యోగ్యత నీకు నీ సంతానము వల్ల కలుగలేదు నువ్వు మాత్రం ఏం చేస్తావు ఇప్పుడు నీ సంతానాన్ని అదుపులో పెట్టగలిగిన స్థితి లేదు మొక్క వంగునది వంగనిది మ్రానయి వంగునా ఎప్పుడు అదుపులో పెట్టాలి చిన్నతనంలోనే అదుపులో పెట్టాలి ఆ పాండవులను నీ కుమారులు ఎన్ని రకాలుగా వేధించారు ఇవన్నీ నీకు తెలుసు జూదంలో ఏ విధంగా వాళ్ళు అపహరించారో కూడా అది ఎటువంటి జూదమో కూడా నీకు తెలుసు ఇన్ని తెలిసి నువ్వు ఏమీ చేయలేకపోవడమే నీకు నిద్ర పట్టకపోవడానికి కారణం కేవలం సంజయుడు చెప్పకుండా వెళ్ళినంత మాత్రం చేతనితర పట్టకపోవడం అనేది లేదు ఎన్ని మంచి మాటలు చెప్పినా కేవలం వినటం కాకుండా ఆ మంచిని ఆచరించగలిగినప్పుడే వాడు పండితుడు అవుతాడు అనేక ప్రాంతాలలో అనేక రకాలుగా పాండిత్యాన్ని గురించినటువంటి వివరణ ఉన్నది స్థా యో మనుష్యర్తవ్యం స ధర్మ మాయాచారో మాయ సాధ్యాచారాధునా ప్రత్యుపేయ చాలా గొప్ప ఉదాహరణ అండి ఏ విధంగా మనం ప్రవర్తించాలి ఇతరుల పట్ల తాను ఏ విధంగా ఉండాలో తెలుసుకున్నవాడు పండితుడు ఇతరులు తన పట్ల ఏ విధంగా ఉంటున్నారో తెలుసుకోగలిగిన వాడు పండితుడు అందుకనే రాజులు అనబడేటువంటి వాళ్ళు నిగూఢంగా గూఢచారులను ఏర్పాటు చేస్తారు సాధ్యమైనంత వరకు మనస్తత్వ శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేస్తారు కారణమేమంటే ఆ ఎదురుకుండా వాడు నోటితో నవ్వుతూ నొసటితో విగ్రహించవచ్చు చేస్తున్నట్టుగానే కనబడి చేయకపోవచ్చు అందువల్ల వాడి మనస్తత్వాన్ని తాను తెలుసుకోవాలి తన యొక్క తత్వాన్ని తాను తెలుసుకోవాలి ఈ రెండు తెలుసుకోలేని వాడు నిరంతరము అన్ని విషయాలు తెలిసినా చింతగానే ఉంటాడు వాడు అర్థమైందండి అంతేనా తన పట్ల తాను ఎట్లా ప్రవర్తిస్తాడో ఏం చెబుతున్నారండి తస్మిన్ తర్తితవ్య సధర్మ తనను తాను ఎంతగా ప్రేమించుకుంటాడో తన పట్ల తాను ఎలా అయితే ప్రవర్తిస్తాడో ఇతరుల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తాడు ఆ ప్రవర్తనలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి పండితులకు ఉంటాయి వాళ్ళను పండితులు అనాలి వంద శ్లోకాలు వచ్చినంత మాత్రం చేతవాడు పండితుడను అని ఓ పుస్తకంలో చూశాను వంద శ్లోకాలు వచ్చినంత మాత్రం చేతవాడు పండితుడైతే ఇవాళ రేపు భగవద్గీత శ్లోకాలు మొత్తం అప్పచెప్పేటువంటి వాళ్ళు ఉన్నారండి ఎంతమంది ఉన్నారు లోకంలో చిన్నపిల్లలు కూడా భగవద్గీత ఉపన్యాసాలు చెబుతున్న వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలోనే చిన్నపిల్లలండి నేను విన్నా కొన్ని దేశాల్లో పాఠశాలలలో భగవద్గీత కంపల్సరీ చేసినటువంటి దేశాలు ఉన్నాయి భారతదేశంలో మరి చేయడానికి మనకు ధైర్యం లేదు ఎందుకంటే సెక్యులర్ స్టేట్ కదా అవునండి హరికథలు చెప్పే రోజుల్లో వేడియోలో హరికథ చెప్పడానికి వెళ్ళాను వెళితే మనం రాసుకున్నటువంటి స్క్రిప్ట్ని ముందు వాళ్ళకివ్వాలి ఆ స్క్రిప్ట్ మొత్తం అంతా చూసి మనకి వెళ్ళి చెప్పచ్చు చూడడానికి వాళ్ళకి ఎంతోసేపు పడ్డదో పది నిమిషాలు ఎన్సిహెచ్ కృష్ణ సమాచార్యులు గారని అప్పట్లో బాగుందిని ఆయన తీసుకెళ్ళి చెప్పి అన్నారు ఎప్పుడైతే చెబుతున్న పద్యాలు వాడేటప్పుడు మధ్యలో మాల యవన క్రియ పదం వచ్చిందండి ఆ మాల అనే పదం రాకూడదు అని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన బ్రాడ్కాస్టింగ్ ఇంజనీర్ అది రిమూవ్ చేయాలండి అది పాడకూడదు మీరు ఆ మాలలు అని అనేటప్పటికి రేపు పొద్దున మళ్ళీ మా మీద రాళ్ళు వేస్తారు వాళ్ళు కనుక ఆ పదం అక్కడి నుంచి తీసేయాలి అని రికార్డింగ్ ఆపేసి అక్కడ మళ్ళీ ఏ పవన ఏ పదాన్ని పెడితే సరిపోతుంది అనేటువంటిది ఆలోచించి అది తీసేసి ఇంకో పదం పెట్టి మళ్ళీ ఆ కృష్ణమాచార్యుల గారి దగ్గరికి వెళ్ళాయ్యా ఇట్ట అన్నారు ఏం చేయమంటారు ఆయన ఎదుగో ఇట్ట పాడుకోవయా అని అన్నాడు ఆయన అట్లా పాడుకుని వదులుకోవచ్చు ప్రతిదానికి మన దేశంలో సమస్య ఒక చిన్న పదం చెప్పాలన్నా మైకులో సత్యాన్ని చెప్పాలన్నా ఎవరు విని ఏమంటారు అనేటువంటి భయం అటువంటి స్థితిలో బతుకుతున్నాం మనం ఇతర దేశాలు భగవద్గీతను కంపల్సరీ చేసినాయి రోజు వాళ్ళు పారాయణ చేయాలండి వాట్సప్లో వచ్చింది చూశా నేను ఆన్ చేస్తే వాళ్ళు చక్కగా పాడుతున్నారు ఆ పిల్లలు ఎంత అందంగా పాడుతున్నారు క్లాసులో కూర్చుని ఆ భగవద్గీత శ్లోకాలు శ్లోకమే కాదు ఆ చిట్ట చివరికి ఉంటుందే ఆ భగవద్గీత అయిపోగానే అది కూడా చెబుతున్నారండి వాళ్ళు దాని పట్ల ఉండేటువంటి శ్రద్ధ ఆ కనుక ఆ పరిస్థితి అట్లా ఉన్నది పొద్దున గాంధీ గారు చూపించారు ఫోటో ఏమండి ఆ ఓపిక లేక ఊడ్ రోడ్లు ఊడ్చేటువంటి ఆడవాళ్ళు ఆ కారులో పెడుతూ వాడు రోడ్డు మీద ఉమ్మేస్తున్నాడు వాడు అర్థమైందండి అటువంటి దృశ్యాలు చాలా చూపించారు ఆయన భారతదేశం ఎట్లా ఉన్నది ఊరికే అన్నీ కూడా ఏదో వాటికి పేర్లు పెట్టి స్వచ్ఛ భారత్ ఇటువంటి పేర్లు పెట్టి వాటికేదో కొంత ఇచ్చి తద్వారా ఈ పని చేశాం అని చెప్పుకోవడమే తప్ప అమలు చేయటం మాత్రం పెద్దగా కనబడటం లేదు కనుక వంద శ్లోకాలు వచ్చినంత మాత్రం చేత వాడు పండితుడే అంటే దేశంలో చాలా మంది పండితులు ఉంటారు శ్లోకాలు రావటం కాదు పాండిత్యానికి నిదర్శనం చెబుతున్నాడు మాయాచారక సాధునా ప్ర మాయాచారము అనేటువంటిది ఒకటి ఉన్నది మాయాచారము అంటే మూర్ఖత్వంతో పనిచేయుట అని అర్థం ఆ మాయాచారుడు అనబడేటువంటి వాడు ఈ యొక్క పాండిత్యాన్ని వాడికి వంద శ్లోకాలు కాదు వేల శ్లోకాలు వచ్చినా సరే ఏం ప్రయోజనం లేదు వేదం మొత్తం అధ్యయనం చేసామండి ఆ వేదం మొత్తం అధ్యయనం చేస్తున్నటువంటి ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ఫలానా రుక్కు చెప్పండి చెప్పారు దీని భావమేమి నాకు రుక్కు తెలుసు తప్ప భావం తెలీదు అన్న తర్వాత దాని స్వారస్యాన్ని అతడు పొందలేడు అవునా కనుక దీన్ని ఏమంటామంటే మాయాచారము అంటాం ఆ విషయం తెలుసుగాని ఆ పదాలు తెలుసుగాని దాని భావం మాత్రం మనకు అనుభవంలోనికి రాదు అందుకని మాయాచార ఆ మాయాచారంలో ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు మాయా వర్తితవ్య మాయలోనే ప్రవర్తిస్తూ ఉంటాడు వాడు ఎంత చదువుకున్నా వాడిని పండితుడు అవకాశం ఉండదన్నయ్య సాధు ఆచార్యుపేయ ఏ శ్లోకాలు రాకపోయినా వాడు ఏ పురాణాలు చదవకపోయినా తాను తన యొక్క ఆచారం మాత్రం సాధు రూపంలో కనుక ఉన్నట్లయితే సాధు తత్వంతో సంభాషించినట్లయితే అటువంటి వాణ్ణి లోకము పరలోకము ఈ రెండు కూడా ఎలా చూస్తాయి అంటే పండితునిగా చూస్తాయి వాడికి చదువుతో పని లేదు వాడి ఆచారం సాధు ఆచారం వాడి సంభాషణం సాధు సంభాషణం ఏ క్షణంలోనూ వాడికి ఆవేశం కోపం ఏమీ రాదు వివేకానందుడి వెనుకాల అనేక మంది కుర్ర వాళ్ళు యవ్వన వంతులైనటువంటి వాళ్ళు ఎగటాళి చేస్తూ రాళ్ళు వేసి రెప్పలు వేసి కర్రలతో కొట్టి ముళ్ళ కర్రలు కూడా విసిరి ఆయన శరీరానికి గాయాలైతే రక్తం కారుతుంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి ఏమయ్యా ఇన్నిసార్లు ఇన్ని దెబ్బలు కొట్టాం మేమంతా కలిసి కనీసం అమ్మో అని కానీ అయ్యో అని కానీ నువ్వు అంటలేదే నీకు నొప్పి లేదా అని అడిగారటండి మీరు కొట్టింది ఈ శరీరాన్ని కానీ నన్ను కాదు కదా అన్నట్టు ఆయన దీని అర్థం ఏమిటో చెప్పమని వాళ్ళు కూర్చున్నారు రెండు గంటలు వాళ్ళను కూర్చోబెట్టి ఉపన్యాసం చెబితే వాళ్ళు ఇంటికి వెళ్ళాలా ఈయనకు శిష్యులై వెంట నడిచారు అది పాండిత్యం అంటే కారణం ఏమంటే తెలిసిన దాన్ని ఆచరించకపోతే వాడు పండితుడయ్యేటువంటి అవకాశం లేదు తేలికగా మాట్లాడుతూ నిరంతరం ఇచ్చకపు మాటలు చెప్పేవాళ్ళు మనకు లోకంలో బాగా దొరకవచ్చు నీ కుమారుడైనటువంటి దుర్యోధనులకు ఆ ఇచ్చకపు మాటలు చెప్పేవారు ఇద్దరు దొరికారు ఆ ఇద్దరికి తోడైన వాడు నీ రెండో కుమారుడు దుశ్శాసనుడు వీడికి ఆ జిరాక్స్ కాపీగా పైన ఏది రాస్తే కింద అది పడుతుందే ఆ విధానమైనటువంటి వాడే తప్ప వాస్తవం వాడికేమీ తెలియదు ఆ తనను మెచ్చుకుంటే చాలు ఆనందపడతాడు నీ పెద్ద కొడుకు వాళ్ళ పద్పం గడుపుకోవడానికి ఆ కర్ణుడు ఒక పక్కన శకుని ఒక పక్కన చేరాడు కర్ణుడు వీరుడైతే వీరుడు అవ్వచ్చు కానీ షాపుహతుడు ఆ కారణం చేత అతడు నీ యొక్క కొడుకుని కాపాడుతాడనే నమ్మకం నాకేమీ లేదు కానీ ఆ ఇచ్చకపు మాటల వల్ల నీ కొడుకు ఏ స్థితికి వచ్చాడండి సులభాక పురుషాఖరాజన్ జా ఏ పురుషుడైనా తేలిగ్గా పడిపోయేది దేనికి అంటే పొగట్టలకు పడిపోతాడు చాలా బాగున్నదండి భారతం ఏమిటో ఈ మధ్య అట్టా అయిపోయింది వీడి పని అంతే భగవంతుని దయా అనుకోగలిగితే వాడు అభివృద్ధిలోకి వస్తాడు నా వంటి వాడింకెవ్వడు లేడు అనుకుంటే ఏమైపోతాడండి పతనమైపోతాడు సులభ పురుషారాజన్ సతవాదిన నిరంతరము మనకేదో ప్రియం గలగడం కోసం చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారయ్యా అప్రియస్యతు పక్షత చ దుర్లభ అప్రియమే అయినా సత్యం చెప్పేటువంటి వాడు వినేవాడికి దొరకటం చాలా కష్టం అది ఎటువంటిది అంటే పచ్చ్యాహ రోగి ఉన్నాడే ఆ రోగికి ఏది తినకూడదో అది ఇష్టం అవుతుంది అది చేసి పెడితే ఏమవుతుంది వాడు రోగం పెరుగుతుంది అంతకుముందు తీపి తినటం ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు షుగర్ ఉన్నది రా అని చెప్పిన తర్వాత తినాలనిపిస్తుంది వాడికి ఎందుకంటే డాక్టర్ తినద్దు అన్నాడు కనుక మానవ సహజ లక్షణం కనుక మనకు పనికిరా అనేటువంటి మాటలు చెప్పి ఆ ఇర్షకపు మాటలతో ఉండేటువంటి వాళ్ళు లోకంలో బోల్డ్ ఎంతమంది దొరుకుతారు మనం దానికోసం వెతుక్కోవలసినటువంటి పని లేదు కానీ పక్ష్యము రోగికి ఎలా ఉండదో ఇష్టం ఉండదో మంచి మాటలు కూడా దుర్మార్గుడికి ఇష్టం ఉండవు అప్రియస్యతు పచ్యశక్త శ్రోత చదుర్లభ కానీ న్యాయంగా పచ్యం చేస్తేనే రోగం తగ్గుతుంది ఇవాటి రోజున వచ్చే మందులకు దేనికి పచ్యం లేదు కదండి పూర్వపు రోజుల్లో ఉంటే నువ్వు అది తినద్దు ఇది తినద్దు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మొత్తం తిన తినే పసుగు మంచిన్నారు వాటి వాటికి సంబంధించిన స్థితిలో మందులు వచ్చినాయి కానీ ఆనాటివాడు కదా విధురుడు అందుకోసమే ఆ విధులుడు ఏం చెప్పాడు పచ్చమే రోగికి ఆ రోగాన్ని తగ్గిస్తుంది కనుక ఎటువంటి మాటలు వినాలి మనకు అప్రియమైన సత్యమును చెప్పగలిగినటువంటి మాటలే మనం వినాలి అర్థమైందండి అటువంటి వాళ్ళనే పండితులు అని లోకంలో అంటారు నీకు సత్యం చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ సభలో నీవు వినగలుగుతావు ఆ సత్యాన్ని కానీ ఆచరించే స్థితిలో నీవు లేవు అర్థమైందండి కనుక నిన్ను పండితుడు అనుకునేటువంటి అవకాశం లేదు అపండిత నిద్రావశ లోకంలో అపండితుడైనటువంటి వాడు సుఖ నిద్ర పోలేడు రెండు రకాలైనటువంటి నిద్రలు ఉన్నాయో నిద్రలో ఏ విధాన రెండు రకాలైన నిద్రలు అంటే శరీరము నిద్ర పోవుట ఆత్మగతమైన నిద్ర ఇవి రెండు ఆత్మగతమైనటువంటి నిద్ర ఏది యోగ సాధన అన్నారు అర్థమైందండి శావి శరీరం నిద్రపోవడం అంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనకు వస్తూనే ఉంటుంది బస్సులో కూర్చునే వస్తుంది అన్నిటికన్నా ముందు పురాణం వింటే వస్తుంది ఎంత గొప్ప విశేషం ఎంత గొప్ప మందు నిద్ర రావడానికి ఎవరు నిద్ర పోవటం నాకు నిద్ర పట్టడం ఆ దృతరాస్తుడు వెర్రివాడు ఏమండి కాకపోతే వాడిని పిలిచి పురాణం చెప్పబోయ్యా అంటే వెంటనే నిద్ర వచ్చేది వాడికి అయితే విదురుడు ఇప్పుడు చెబుతున్నది కూడా పురాణమేనండి నాలుగు మంచి మాటలు చెప్పబోయ్యా దేనికోసం చెప్పమన్నాడు విధుడు ధృతరాక్షుడు కూడా నిద్ర రావట్లేదు కనుక నువ్వు చెప్పబోయ్యా కనుక వాడు మొదలు పెట్టగానే వీడు ఏం చేస్తాడు అండి నిద్రపోతాడు కనుక మీ తప్పేం లేదు ధృతరాక్షుడే నిద్రపోయాడు సామాన్యవాణి కనుక హర పార్వతీపతర హేజసే నిత్యం వచనయన్ తేజసే నిత్యం వచరి మాట అయితే తొట్టుపాటు లేకుండా ఉంటుందో అది సత్యమైనటువంటి మాట తొడ్డు పడుతూ మాట్లాడదామా మాట్లాడద్దా ఇచ్చవచ్చునా ఏమంటాడో ఇటువంటి ఆలోచన పడుతూ వాడు నంగి నంగిగా గనక మాట్లాడినట్లయితే వాడి మాటలో పరిపూర్ణంగా సత్యం ఉన్నది అని మనం అనుకోవలసినటువంటి ఆవశ్యకత లేదు ఏది సత్యమని భావింపబడుతుంది అంటే ఎదుటి మనిషి ఏ విధంగా కష్టపడినా సరే నేను చెప్పవలసిన సత్యాన్ని చెప్పాలి అనేటువంటి స్థిర నిశ్చయం కలిగినటువంటి మనిషి యొక్క మాట సత్యమై ఉంటుంది ఎవరికైనా మేలు కూర్చేది సత్య సంభాషణమే కానీ అసత్య సంభాషణ కాదు ప్రకృతం అసత్య సంభాషణ ఏం చేస్తుందండి ఇప్పటికిప్పుడు సుఖాన్ని ఇస్తుంది ఆనందం నభవతి అన్నాడు దాని ఆనందం మాత్రం కలుగదు ఎందుకంటే ఆనందం శాశ్వతం సుఖం అశాశ్వతం ఆ కారణం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఏదో చాలా బాగుంది కదా అనేటువంటి మాటలు వినకూడదు సత్యమైనటువంటి మాటలే వినాలి ఇప్పటి ఆ భీష్మాచార్యుడు గాని ద్రోణాచార్యుడు గాని కృపాచార్యుడు గాని వీరందరూ కూడా నీకు ఎన్ని రకాలైనటువంటి నీతి వాక్యములు చెప్పారో ఎన్ని ధార్మికమైన విషయాలు చెప్పారో ఎన్ని చెప్పినప్పటికీ నీవు శ్రవణం చేయడమే తప్ప దాన్ని ఆచరించేటువంటి ధైర్యం నీలో లోపించింది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్పినా ఒకవేళ నిద్రపుచ్చడానికి ఉపయోగపడుతుందేమో తప్ప నీకు మాత్రం నిజ జీవితంలో దానివల్ల ప్రయోజనమేమీ లేదయ్యా ఎందుకంటే ఒకవేళ ప్రయోజనాన్ని కోరుకుని ఎవరైనా వాంఛించి ఆచరిద్దాము అనుకున్నా నీ సంతానము నిన్ను ఆచరింపనివ్వదు అంతేకాదు వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఉన్నదే అది కూడా ఆచరింపనివ్వదు నిష్ప్రయోజనమయ్యాపదర్థే ధనం లక్షేత్ ఆపదలో ఉన్నవాణ్ణి ధనము రక్షిస్తుంది ఆ ఆపద నుండి బయట పడవేస్తుంది దానికన్నా ఎక్కువగా నిన్ను రక్షించేది ఎవరయ్యా నీ భార్య పోనీ ఎప్పుడైనా వెళ్ళి గాంధారిని సలహా అడిగావా ఆ గాంధారి చేతనైనా అతడికి చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేసావా ఇంతవరకు ప్రయత్నం చేయాల నీకు ఆపద కలిగినప్పుడు మొట్టమొదట నిన్ను రక్షించేది ధనమైతే ధనము కన్నా ఎక్కువ రక్షణ నీకు కల్పించేది ఎవరు భార్య కలిగిస్తుంది ఆవిడ గుణ సంపద చేత నీవు గొప్ప రక్షణను పొందగలుగుతావు అందుకనే ఏం చెప్పారండి రహస్యము ఎప్పుడు ఎవరి దగ్గర దాచకూడదు ధర్మశాస్త్రం భార్య దాచకూడదు అని చెప్పారు ఆత్మానం సతతం రక్షే వాణ్ణి వాణ్ణి రక్షించేది ఎవరయ్యా అంటే ఆత్మరక్షిస్తుంది నీకు ఆత్మవిశ్వాసమైనా ఉన్నదా అది లేదు ఎవరి మీద విశ్వాసం ఉన్నది దుర్యోధనుడి మీద విశ్వాసం ఉన్నది తెలిసిందా కారణం చేత నీవు కష్టపడుతున్నావు దారైరపి ధనైరపి ఆత్మరక్షణ అనేటువంటిది ఉన్నదే ధనము కన్నా భార్య కన్నా కూడా గొప్పది దారైరపి ఆత్మానం నిరంతరం నిన్ను రక్షించేది నీ ఆత్మ వస్తువు కనుక నీవు అదృష్టవంతుడవు ఎందుకని కళ్ళు కలిగినటువంటి వాడికి లోచిపు కలగడం కష్టం విదురుడు చాలా గొప్పగా మాట్లాడాడండి కళ్ళు కలిగిన వాడికి లోచువుప్పు కలగడం కష్టం లోచువుప్పు ఎక్కడ ఉంటుందండి చెప్పండి ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా ఎక్కడుంటుందో మనం తెలుసుకోవచ్చు దానికి శాస్త్రవేత్తలు యోగ శాస్త్రజ్ఞులు కూడా ఓ నియమాన్ని చెప్పారు రోడ్డు మధ్యలో నిలబడ్డాం మనం రోడ్డు చూస్తున్నాం కదలకుండా ఆ రోడ్డునే చూస్తున్నాం ఉన్న చోట కాకుండా మన దృష్టిని ముందుకు పోనిచ్చాం అప్పుడు ఆ రోడ్డు మనకు ఎలా కనబడును ఇది నా ప్రశ్న చెప్పండి దూరానికి చూస్తున్నాం అండి ఆ రోడ్డు మనకు ఎట్లా కనబడుతుంది ఎక్స్పాండ్ అయినట్టుగా కనబడుతుందండి వెడల్ పొగుతున్నట్టుగా కనపడుతుంది ఈసారి నుంచుని చూడండి వంకర లేని చోట కర్రులో కాకుండా అర్థమైందా అండి ఖచ్చితంగా కనబడుతుంది మీ దృష్టి ఎంతవరకు పడుతుందో అంతవరకే పంపించాలి దాన్ని ఆ రోడ్డు ఎలా కనబడుతుందండి వ్యాకోశము చెందినట్టుగా కనపడుతుంది రోడ్డు ఎక్కడైనా వ్యాకోశం చెందుతుందా వీలైతే తక్కువ రోడ్డు వేస్తాడు కానీ పోయిన గుడ్డి వెడవైపుగా వేస్తాడా కాంట్రాక్టరు మరి ఎందుకు కనపడుతుంది అంటే యోగ శాస్త్రం ఏం చెప్పింది నీ చూపు బయటకు వెళ్ళిన గుడ్డి కంటిలోంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ దృష్టి కిరణాలు ముందుకు వెళ్ళిన కొద్ది ఎలా వెడుతూ ఉంటాయి ఇలా వ్యాపిస్తూ ఉంటాయి అర్థమైందండి ఆ కిరణాలు కంటి నుండి వచ్చేటువంటి కిరణాలు వ్యాపించడం చేత ఆ రోడ్డు కూడా మనకు ఎలా కనబడుతుంది వ్యాకోచమైనట్టుగా కనబడుతుంది ఎక్కడికి చూస్తే బయటకు చూస్తే అంతే కదా బయటకు వెళ్ళేటప్పుడు ఆ రేఖలు వ్యాకోచం అవుతున్నాయి అదే చూపుని లోపలికి పంపిస్తే ఏమవుతాయండి సంకోచం అవుతాయి అవునా కదా బయటికి వచ్చినప్పుడు వ్యాకోచం లోపలికి వెళ్ళినప్పుడు సంకోచింపబడతాయి ఆ సంకోచింపబడి ఆ కాంతిరేఖలు ఎక్కడికైతే దగ్గరకు వచ్చి ఖండించుకుంటాయో అక్కడ ఉన్నది ఆత్మ వస్తువు అని చెప్పారండి అసంకోచం అక్కడ ఉంటుంది ఆత్మ వస్తువు కనుక పెద్దలైనటువంటి యోగ సాధకులందరూ కూడా ఆ లో దృష్టి కలిగి ఆ ఆత్మను తమవశం చేసుకోవటం కోసం చూస్తూ ఉంటారంట దీనికోసం విశ్వ ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు ఎప్పుడైతే వశం అయ్యిందో అటువంటి వాడిని మనం ఏమంటాం పరమహంస అని పిలుస్తాం హంస సోహం హంస పరమహంస కనుక ఆ ఆత్మ వస్తువు దానివల్ల కలిగేటువంటి రక్షణ ఉన్నదే ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ దర్శనమైందో ఆత్మస్పరిశనమైందో ఆత్మగతమైనటువంటి విషయం అతడికి అవగతమైందో ఎటువైపు చూసినా వాడికి ఏం కనబడుతుందండి ఇప్పుడు ఏం కనబడుతుంది ఆత్మ వస్తువే కనబడుతుంది చరాచర సృష్టి జగత్తు మొత్తం అంతా కూడా ఆత్మ వస్తువుగా కనబడుతుంది ఆ ఆత్మ వస్తువుగా చూడగలిగినటువంటి మహాత్ముడే పరమహంసాని పిలవగలుగుతాడు అయితే కళ్ళు కలిగిన వాడు బయటకు చూడగలుగుతాడు కానీ లోపలికి చూస్తాడా ఎందుకంటే ఈ విశ్వ సృష్టి మొత్తము కూడా ఆకర్షించేదే ఆకర్షించేటువంటిదే కానీ వికర్షణ పొందేటువంటిది కాదు వికర్షణ దేనివల్ల కలగాలి మనసా వికర్షణ కలగాలి రూపము లేనివన్నీ పనిచేస్తే కానీ వీడు బాగుపడ్డండి వెరసి మొత్తం దానికి ఉన్నటువంటి తాత్పర్యమేమిటో చెప్పండి ఈ శరీరం లోపల రూపము లేనివన్నీ ఎప్పుడైతే సక్రమంగా పనిచేయడం మొదలు పెడతాయో అప్పటికి కానీ వీడు బాగుపడడు రూపం కలిగినవన్నీ పనిచేయడం మొదలు పెడితే వాడు బాగుపడే అవకాశం లేదు రూపం కలిగినవి ఏమున్నాయండి శరీరాన్నిండా ఉన్నాయి బోల్డ్ అన్ని ఎన్ని కనబడతాయి ఆత్మ కనబడుతుందా బుద్ధి కనబడుతుందా మనస్సు కనబడుతుందా పోనీ ఇవి లేవు అని చెప్పుకునే అవకాశం ఉన్నదా ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పబడుతుంది ఎందుకని వాటి వల్ల జరిగేటువంటి క్రియలు మనకే జ్ఞాప జ్ఞానానికి వస్తున్నాయి తెలుస్తున్నాయి కనుక ఖచ్చితంగా మనస్తుంది దాన్ని కర్మలను ఆచరించేటువంటి బుద్ధి ఉన్నది ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుంది కనుక రూపములేనటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో వాటి చేత కర్మ చేయించడానికి ఎప్పుడైతే ఈ జీవుడు ప్రయత్నం చేస్తాడో అప్పుడు వాడు పరమహంస స్థితికి పెడతాడయ్యా నీకు ఆ అదృష్టం ఎందువల్ల అంటే వెలుపలి చూపు లేదు లోకమంతా నిన్ను ఆకర్షిస్తుంది అని చెప్పేటువంటి అవకాశం అవసరం లేదు హరణమ పార్వతీపతర హర మహాదేహే హర కానివ్వండి మనకేమిబ్బంది లేదు కూర్చోదు లోకమంతా ఆకర్షిస్తుంది కళ్ళు ఉన్నవాడికి నువ్వు బయట ప్రపంచాన్ని చూడలేవు కనుక లో ప్రపంచాన్ని చూసేటువంటి అవకాశం నీకు బాగా ఉన్నది కానీ నీవేం చేస్తున్నావు ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని నేను చూడలేకపోతున్నానో వాడి కళ్ళతో చూడాలి వీడి కళ్ళతో చూడాలి వాడి పరిస్థితిని చూడాలి వీడి పరిస్థితిని చూడాలి అనేటువంటి మూడు ఉన్నాయండి తాపములు అది భౌతికం మికం మూడవనేది చెప్పండి ఆది దైవిక ఈ మూడు రకాలైనటువంటి తాపత్రయాలు కళ్ళు ఉన్నవాడి కన్నా ఎక్కువ ఉన్నాయి కనుకనే నువ్వు నిద్ర స్థితిలో ఉన్నావు కనుక వీటినన్నిటినీ వదిలిపెట్టి అన్నయ్యా పరమశాంతంగా ఉండాలి ప్రయత్న పూర్వకంగా ఉండాలండి యోగ సాధకులు కూడా దీన్ని ఏమంటారో తెలుసా అండి బావాతీత అని అంటారు అసలు భగవంతుడు పరీక్షో మన దౌర్భాగ్యమో తెలియదు గాని ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు పూజ కూర్చున్నప్పుడు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు అప్పుడే వస్తాయి మొత్తం అన్ని గుర్తులు ర్థమైందా అండి అప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి వాడు ఖాళీగా కూర్చుంటాడు కదా జాస ఆ మంత్రం మీద కనుక ఉన్నట్లయితే గుర్తొచ్చే అవకాశం లేదు చేస్తున్నాడు చేయడం లేదా మాలైతే తిరుగుతోంది కానీ జాసంతా ఎక్కడ ఉన్నది ప్రపంచం మీద ఉన్నది కారణం చేత నీవు ఎన్ని నాళ్లు చేసినా ఎంతసేపు చేసినా ఏం ప్రయోజనం లేదు కొన్నాళ్ళకి ఆ నున్నగా తయారవుతుంది టిఫి టిప్పి అంతే తప్ప నీ ప్రయోజనం ఏమీ లేదు క్షణకాలమైన ఏ ఉపాస్య దైవాన్ని నువ్వు ఆరాధించడానికి ఆ మంత్ర జపం చేస్తున్నావో ఆ ఉపాస్య దైవాన్ని నేను చూడగలుగుతున్నాను అనుభూతికి నీ మనస్సుని నువ్వే తీసుకువెళ్ళాలి ప్రయత్నమే దాంట్లో ఆ ప్రయత్నం చేయాలి అంటే ఈ లోపల వచ్చేటువంటి ఆలోచనలను అన్నిటినీ ఏం చేయాలి బలవంతాన పక్కకు పంపించాలి పొరపాట్నం వచ్చింది ఆలోచన ఎందుకు వచ్చింది అని దాన్ని వదిలేయాలి దాని వెనక ఇంకోటి వస్తుంది దాన్ని వదిలేయాలి అట్లా వదులుకోవడం మొదలు కొన్ని నాళ్లు అయ్యేటప్పటికి కొన్ని నెలలు కట్టేటప్పటికి మనం వీడి దగ్గరికి వచ్చినా వీడు సరకు చేయడం లేదని ఆ విశేషాలే విషయాలే రాకుండా మారతాయి అర్థమైందండి అలా ఎప్పుడైతే అవి రాకుండా మారినయో అప్పుడు నువ్వు ఏ ధ్యానంలో కూర్చున్నట్టు ఇప్పుడు ఇంతకాలం నువ్వు చేసింది ధ్యానం కాదు ఆ విషయవాసం దగ్గరకు రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు అసలైనటువంటి జానం మొదలైంది దాన్ని ఏమంటాం పాద అతీత జానము దాన్ని నీవు పొందేటువంటి అవకాశం నీకున్నది ఎందుకంటే బయట ప్రపంచం నీకు కనపడదు కనుక కానీ ఎవరు నీకు చెప్పినా చెప్పకపోయినా నీ తాపత్రయము వల్ల ఏం చేస్తున్నావు ఆ భావాలన్నిటినీ నీవే కొని తెచ్చుకుని పెట్టుకుంటున్నావు కనుక నిద్రపట్టే అవకాశం లేదు ఎప్పటికైనా మించిపోయింది లేదు జరగనున్నది జరగక మానదు నేను చెబుతున్నా నీకు కౌరవ పాండవ యుద్ధము తథ్యము దానికి కారణము పాండవులు అర్ధరాజ్యాన్ని అడగటం అర్ధరాజ్యాన్ని ఇవ్వటం నీ కుమారుణకు ఇష్టం లేదు అతన్ని గట్టించి ఇప్పించగలిగిన స్తోమత నీకు లేదు వాడు ఇవ్వడు గనుక యుద్ధం ఖచ్చితం ఆ యుద్ధంలో కౌరవులందరూ సంహరింపబడటం కూడా తథ్యమే అంత ధైర్యం చేసి విధులు ఎందుకు చెప్పాడు అంటే కొంత కొంత మందికి ఓ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందండి ఏమిటా మనస్తత్వం అంటే విషయం పూర్తిగా తెలిసిన తర్వాత కానీ ఏమైతే అది అవుతుంది ఏం చేస్తాం అనేటువంటి ధైర్యంతో వాళ్ళు ఉంటారు కొంత మంది అమ్మో ఇట అయిపోతుందా అని ఇంకా ఏడుస్తారు కనీసం ఇది జరుగుతుంది అని చెబితే అప్పటికైనా గుండె నిబ్బరం చేసుకుని ఉండగలుగుతాడేమోనని విధులు చెప్పాడు ఇంకా ఎక్కువైంది బాధ తప్ప తరగలేదు రాత్రి తెల్లవారులు విజులుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే ధృతరాష్ట్రుని దగ్గరే కూర్చున్నాడు ఆ విజులుడు నిద్రపోలేదు ధృతరాష్ట్రుడు నిద్రపోలేదు పోయాడో లేదో మనకు తెలీదు ఎందుకంటే వాడికి మూసుకుని ఉంటాయి తప్ప నాటకాల్లో సినిమాల్లో వాడు కళ్ళు తెరుచుకునే ఉంటాడు ఇట్ట అంటూ ఉంటాడు అన్ని కనపడాలిగా ట్లా కూడా గు ఉంటాడు కనుక అలా ప్రవర్తిస్తూ ఉంటాడు న్యాయంగా అతనికి కనులు రెండు గుడ్లేవండి ధృతరాష్ట్రునకు లోపల కనుగుడ్డు లేదు ఒట్టి లో తప్ప గుంటలు తప్ప ఇంకొకటి లేవు ఆ ధృతరాష్ట్రని గురించి వర్ణించారు అతని శరీరాన్ని గుంటలు తప్ప ఇంకా ఏమీ లేవు ఆ పరిస్థితుల్లో అవి కూడా చాలా కాలం వరకు ఉండేవాడి ఫిరంగులని అవి కూడా మోగించేవాళ్ళు ఒకప్పుడు టైముకి పొద్దున పోటీ ఐదు గంటల కోరంగి ఏడు గంటలు గో ఫిరంగి శబ్దం వచ్చేది అర్థమైందా అండి వందర్లో ఉండేది ఫిరంగి మా చిన్నతనంలో అది మోగేది ప్రతిరోజు ఖచ్చితంగా ఏడు గంటలకల్లా మోగేదండి ఆ పిరంగి ఒక రోజున ఆ పిరంగి మోగేవాడు మోగించేవాడు ఉన్నాడే వాడు దాంట్లో ఏదో పెట్టి అంటించాలి అది మోగుతుంది టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేశాడు వాడు అయ్యా సమయం ఎంత అయ్యింది రోజు అడుగుతున్నట్ట వాడు ఆరు రోజే కాదు ప్రతి రోజు అడుగుతున్నట్ట ఎవరిని అడుగుతున్నాడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ని అందులో ఒక నెంబర్ ఉంది అది కొడితే టైం చెప్పేది పూర్వం ఆ నెంబర్ కొట్టి అడిగితే ఒక టైం చదువుతున్నాడు వీడు ఆ టైముకు కొడుతున్నాడు రోజు అడుగుతుంటే ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాడికి డౌట్ వచ్చి అయ్యా నువ్వెవరు రోజు ఇదే టైంకి అడుగుతున్నావు అంటే నేను ఫిరంగి మోగించేవాడిని అండి మీరు టైం చెబితే దాన్ని అనుసరించి మోగిస్తాను అంటే బాగుందయ్యా నీ ఫిరంగి విని నేను ఇక్కడ టైం సరి చేసుకుంటున్నాను అన్నట్టు వాడు కాలం ఆ కాలాన్ని అనుసరించడం ఆ కాలానుగుణ్యంగా రాజుల వద్ద వ్యవస్థ ఏర్పాటు చేయడం ఇవన్నీ ఉండేవి ఆ రోజుల్లో ఆ కారణం చేత తెల్లవారింది అనేటువంటి విషయం ధృతరాష్ట్రుడికి అర్థమైంది లేచాడు కాలకృత్యాలు తీర్చుకున్నాడు చేయవలసినటువంటి నిత్య కృత్యం చేశాడు నిత్యకృత్యం వేరు కాలకృత్యం వేరు ఈ కృత్యములు ఆచరించిన తరువాత ఎప్పుడెప్పుడు సభాభవనానికి వెళ్ళాలని సంజయునకు కబురు పెట్టాడంటే ఆ ప్రాణం ఆగుతుందా ఆగదు సంజయుడికి కబుర్లు పెట్టాడు వస్తున్నానని చెప్పాడు సంజయుడు చక్కగా అలంకరించుకునే సంజయుడు కూడా తాను రావలసినటువంటి యోగ్యత మంత్రి రూపయా మంత్రి అనేటువంటి వాడు ఎలా ఉండాడో దానికి తగిన యోగ్యతను పొంది ఆ సభలో అడుగు పెట్టాడు అనేక రకాలుగా అలంకరింపబడినటువంటి సభ ఆ సభలో దుర్యోధనుడు కూర్చుని ఉన్నాడు కర్ణుడు శకుని దుశాసనుడు ఇంతేకాక వివింశి అనేటువంటి రాజు ఆ దుర్యోధనులకు అనుకూలమైనటువంటి వాడు ఏమండి ఎక్కడెక్కడ నుంచో అనేక మంది రాజులకు కబుర్లు అతడికి అనుకూలమైనటువంటి వాళ్ళు కూడా వచ్చారు కొత్త ఎగుభుజములు కలిగి అనేక అలంకారములు కలిగి కోర్ర మీషములు దువ్వుతూ వారి వారి ప్రతాపములను ఇక్కడే చాటుకుంటూ వస్తున్నటువంటి రాజకుమారులంతా సభలో అడుగు వారంతా వచ్చి ఆ సభలో కూర్చున్న తరువాత అప్పటిదాకా గుమ్మము వద్ద ఆగి ఉన్నాడు ఎవరండి సంజయుడు మొత్తం అందరూ లోపల ప్రవేశించిన తరువాత విదురుడు కూడా వచ్చి ప్రవేశించిన తరువాత అప్పుడు లోపలికి అడుగు పెట్టాడు సభలో ఉన్న వారందరికీ శిరస్సు ఉంచి నమస్కరించాడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను కాదు ఇప్పుడు నమస్కరించింది కుంతిదేవి సుతుడై ధర్మమునకు కట్టుబడినటువంటి యుద్ధిష్ఠిడు నాకృతంగా మీ అందరికీ నమస్కారాన్ని తెలియజేశాడు అతడు చెప్పినటువంటి మాటలను నేను చెబుతున్నా మొట్టమొదటిసారిగా మేము పంపిన రాయబారికి మీ సందేశమును చెప్పక మా రాయబారిని పంపుతాము అని మీరు అన్నా వారు పంపిన రాయబారికే మా సందేశమును మేము చెప్పుతున్నాము అన్నాడు అప్పటికే ధృతరాష్ట్రుడు తలదించుకున్నాడు ఈ మాట అన్నది ధర్మానందనుడు అని చెప్పాడు అక్కడ ద్రుపద మహారాజు ఉన్నాడు నేను వచ్చే సమయానికి కృష్ణ ప్రభువుని కూడా కబులు పెట్టి అక్కడికి పిలిపించారు పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు కదండి ఆయన ఆయన్ని పిలిపించారు కృష్ణ పరమాత్మ కూడా అక్కడే ఉన్నాడు బలరాముడు మాత్రం రాలేదు కనుక కృష్ణని ఎదురుకుండానే ధర్మనందనుడు నాతో ఈ మాట చెప్పాడు ప్రధమంగా రెండవ మాట ఏం చెప్పాడు అంటే యుద్ధము చేయటం నాకు కూడా అంగీకారము కాదు తాను చెప్పవలసింది చెప్పే చెప్పాలి కదా యుద్ధం చేయడం నాకు కూడా అంగీకారమేమి కాదు అటు ధార్తరాష్ట్రులు ఇటు పాండవులు ఇద్దరు క్షేమంగా ఉండడమే కావాలి క్షేమంగా ఉండడం కావాలి గనుక మాకు ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యాన్ని మాకు ఇవ్వండి లేదా ఐదు రాజ్యములను మాకప్పితే ఐదుగురము పాలించుకుంటాం ఈ ఐదు రాజ్యములలో మేము కోరుకున్నది నాలుగు ఉండాలి మీ ఇష్టం వచ్చినది ఏదో ఒకటి ఇవ్వాలి ఐదుగురకు ఐదు మాత్రం ఇవ్వాలి ఐదు ఊళ్ళు కాదండి రాజ్యాలు అడిగాడు ఆయన ఐదుమని ఐదుగురకు అనేది ఆ నాటకాల్లో ఉన్నటువంటి పశ్చిమది ఆంధ్ర భారతంలో కూడా ఐదుమరి అనేటువంటిది లేదు రాజ్యాలు ఇవ్వమని చెప్పారు వాళ్ళు కూడా అయితే దానికి అంగీకరించినట్లయితే ధర్మరాజు పూర్వము ఎంత శాంతపరుడో ఇప్పుడు కూడా అంతే శాంతపరుడు అందులో ఏమాత్రము ప్రత్యేకత లేదు ఒకవేళ ఇవ్వడానికి అంగీకరించకపోతే ధర్మజుడు క్షేత్ర ధర్మాన్ని అనుసరించి యుద్ధము చేయడానికే సిద్ధం నీవు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నావు కదా నెత్తులు కూడు తింటానికి ఇష్టపడతావా అని అడిగాడు కదండి ఎవరు అడిగింది సంజయుడు ఎవరు చెబితే అడిగాడు ధృతరాష్ట్రుడు చెబితే అడిగాడు అందువల్ల ఇప్పుడు ఏం చెబుతున్నాడు ధర్మరాజు దానికి సమాధానం క్షాత్రధర్మాన్ని అనుసరించి ధర్మాలు కూడా ఎన్ని ఉన్నాయండి ధర్మాలకు మళ్ళీ ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ధర్మాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలంటే ఏం చదువుకుని ఉండాలి చెప్పండి మీకు తెలిసి ఏం చదువుకుని ఉండాలో ఏం చదువుకోవాలండి ధర్మశాస్త్రం కాదు అది లేక ఇది సమాత ఏం చదువుకోవాలండి వేదం ఎంత గొప్పగా చెప్పారండి బాగా అంటుతోందని అనుకుంటున్నా నేను రిసన్నాసి మాకు అంటడం ఏమిటిగా ఇంతకు ముందే ఉన్నదిగా నీకేదో అవకాశం కల్పించడం కోసం నిన్ను పిలిచామురా చెప్పరా పసివాణ్ణి కదండి ఆ తల్లి పిలిచి అప్పడాల కర్రా అనరా అంటే వాడు ఏమంటాడు అండి అప్యాయకయ్యా అంటాడు వాడికి పూర్తిగా అంటు రాదు ఆ తల్లి ఎంత ఆనందపడుతుందంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మా అబ్బాయి చూడండి అప్పడా కర్ర అని ఎట్లా అన్నాడు అని వినిపిస్తుంది అదేదో సంగీతంలాగా మీరందరూ నా పట్ల అంతేనండి తల్లి వంటి వారు కనుక దివ్యాత్మ స్వరూపుల ఎందుకంటే మనం కూర్చున్నది కూడా అమ్మ ఒడిలో కూర్చున్నాం అమ్మ గుడిలో కాదు కూర్చుంది మనం ఉన్నది అమ్మ ఒడిలోనే ఇక్కడ ఉండే ప్రతి అణువు ఆమె యొక్క దివ్యమైనటువంటి ఒడి అక్కడ ఉండడం ఆలోచించగలగడం దర్శించడం చాలా అదృష్టం మనం చేసుకుంటే ఎందుకంటే అతీతమైన మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక మనస్సుని ఇక్కడ కొంతకాలం ఉన్నది కొత్త మనిషి అంటే కాస్త మనస్సుని అని జయగోపాల కృష్ణ భగవానికి కనుక దివ్యాత్మ స్వరూపుల క్షాత్రధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయడం తర్మరాజు ఈ మాట చెప్పి ఊరుకున్నాడు ధర్మరాజు ఏం చెప్పాడనేది కాదు సంజయ అర్జునుడు ఏమన్నాడో నాకు చెప్పు ముందు ఎందుకని అంటున్నాడు అర్జునుడు తపస్సు చేసి సాక్షాత్తు పరమేశ్వరుని వద్ద నుండి పరిపూర్ణమైనటువంటి అస్త్రశస్త్ర విద్య పారమైన అన్నారు దాన్ని ఆ అస్త్రశస్త్రములకు ఇంకా ఆవలి వద్దు లేదు అటువంటి స్థితిలో వాడు ఆ విద్యలు పొందాడు అన్న సంగతి నాకు తెలిసింది దాని భయం చేత నిన్ను అడుగుతున్నా అర్జునుడు ఏమన్నాడు రాజా ఆ విషయం కూడా చెబుతాను సంజయ యుద్ధము చెయ్యడానికే మేము సిద్ధంగా ఉన్నాము అయినా అన్నగారి పట్ల ఉండేటువంటి మర్యాద చేత వారు ఏది అడిగితే దాన్నే మీరు న్యాయంగా స్వీకరించండి దాన్ని ఇచ్చినట్లయితే మేము దాంతోనే బ్రతుకుతాం కౌరవుల జోలికి రా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకోవచ్చు మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే దేవేంద్రాదులు కాదు కదా బ్రహ్మ మహేశ్వరులు వచ్చిన ఇందులో ఎవరిని తప్పించాడండి విష్ణువుని తప్పించాడు జాగ్రత్తగా మాట్లాడాడు అర్జునుడు బ్రహ్మ మహేశ్వరులు ఎదురు రడ్డినా గెలవగలిగినటువంటి దివ్యమైనటువంటి తేజము కలిగినటువంటి అర్జునుడు ధర్మజునకు అండగా ఉన్నాడని చెప్పు వెయ్యి వేల ఏనుగుల కుంభస్థలములను కూర్చగలిగినటువంటి నా అగ్రజుడు భీమసేనుడు అండగా ఉన్నాడని చెప్పు అరవై వేల బాణములను ఏకకాలంలో ప్రయోగించగలిగినటువంటి నా సహదేవుడు అండగా ఉన్నాడని చెప్పు నకులుడు ఉన్నాడే గుడపడంలో రథాన్ని నడపడంలో చాలా గొప్పవాడు బాణము వచ్చి రతికునకు తరిగే తగిలే లోపల వాడు అక్కడి నుంచి తప్పుకుని ఇంకొక చోటికి వెళ్ళగలడు అతడు కూడా అస్త్రశస్త్ర విద్య నిపుణుడే కేవలం ఈ ఐదు గుర్రమే కాదు పాంచాల దేశపుర్రాజు సాక్ష్యకి ముఖ్యముగా గుర్తు చేయవలసినది దృష్టావరది వాడి యొక్క శౌర్య ప్రతాపాలు కూడా గుర్తు చేయి ఎందుకంటే దృష్టచుమ్మునుడు కూడా చిట్ట చివరికి త్రుపద మహారాజు కూతురుగా పుట్టి కొడుగ్గా మారిన శిఖండి కూడా ఎవరిని దబ్బిరండి విద్యాధ్యయనం చేసింది ద్రోణుని వద్దనే చదువుకున్నారు వాళ్ళు అట్ల ఏందండి ద్రుపద మహారాజు కొడుకు కనుక నీకు నేను విద్యాభ్యాసం చేయించను అని చెప్పాల ఎందుకంటే భీష్ముడి దగ్గర నుంచి కాగితం తెచ్చుకున్నాడు వాడు ఎవరు దృష్టద్యుమునుడు అసలు కరస్పాండెంటే జాయిన్ చేసుకోమంటే వద్దనే హక్కు ఎవరికండి ఈ పాఠశాలకు కరస్పాండెంట్ ఎవరు భీష్మాచార్యుడే ద్రోణాచార్యుడు కేవలం ఆచార్యత్వం తప్ప ఇంకోటేమీ లేదు అటువంటి స్థితిలో తప్పక చేర్చుకున్నాడు చెప్పాడు ద్రోణుని వద్దనే విద్యాధ్యయనం చేసినట్టుగా గుర్తు చేయడం కోసం చెప్పాడండి మహేంద్ర సమమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగి దివ్యమైనటువంటి సంపద కలిగి వయస్సు పైపడిన రథాన్ని నడపగలిగి యుద్ధాన్ని నరపగలిగినటువంటి విరాట రాజు మా దగ్గర దేశపు రాజులు మావశమై ఉన్నారు అర్థమైందండి మగధ దేశపు రాజులు మావశమై ఉన్నారు మగధ దేశాన్ని పరిపాలించిన రాజు ఎవరు జరాసంధులు ఆ జరాసంధుని కొడుకులు ఇప్పుడు ఎవరి దేశంలో ఉన్నారు పాండవుల పక్షంలో ఉన్నారు కొడుకులు జరాసంధునకు ఆ ఆరుగురు ఆరు రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు ఒక్కొక్కటి వద్ద ఎంత సైన్యము ఉన్నదో స సైన్యంతో సహా వచ్చి మా పక్షంలో ఉన్నారు మీరందరి సంగతి వదిలి మేమందరము కలిపి ఎంతటి విద్యావేత్తలమో విలు విద్యలో గాని పలల్లో కాని శౌర్యంలో కాని పరాక్రమంలో కాని మా అందరికన్నా మిన్నగా ఉన్నటువంటి నా కుమారుడైనటువంటి అభిమన్యుడు ఉన్నాడు ఈ విషయాలన్నీ గుర్తు చేయవ్యా కనుక జరిగితే కౌరవులలో ఒక్కరు ఉండరు ఇన్ని చెప్పి చిత్త అర్జునుడు ఏం చెప్పాడో తెలుసునా దుర్యోధను నేను రక్షించగలను అని అయాచితంగా దొరికిన రాజ్యానికి నేను రాజునని గర్వపడుతూ ఇప్పటికీ ఎన్ని యుద్ధములకు వచ్చిన మరలి పారిపోయిన గొప్ప ధీరుడైన కళ్ళనకు వినబడేటట్లుగా చెప్పవయ్యా అని నాటు అర్జునుడు చెప్పాడయ్యా ఎన్ని మాటలు మాట్లాడేటప్పటికి ధృతరాష్ట్రకు భయం కలిగింది ఏం చేయాలి ఎవరు చెబితే వింటాడు ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలి లేకపోతే నాకు అనుంగు ప్రేమ పాత్రమైనటువంటి పెద్ద కొడుకు బ్రతికేటువంటి అవకాశం పెద్ద కొడుకే కాదు వంద మంది కూడా బ్రతుకుతారో బ్రతకరో తెలియదు అటువంటి స్థితిలో ఏం చెయ్యాలి భీష్మాచార్యుడు వెంటనే మాట్లాడాడండి ందర్జునుడు చెప్పినది కాని కొంచెము కూడా దేశ దుర్యోధన ఎప్పటికైనా మించిపోయింది లేదు వారు పంపించినటువంటి సందేశమును అందుకుని సంధి చేసుకుని సగన్ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది అన్నారు ద్రోణాచార్యుడు లేచి చెప్పాడు అర్జునుడే గనక యుద్ధ రంగంలోకి వస్తే నేను కూడా కొంచెం ఆలోచించవలసిందేనయ్యా మా అందరికీ విద్య నేర్పినవాడు కదా అతడు ఉంటే మాకేమి కొదవా అని నువ్వు అనుకుంటున్నావేమో నాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి నియమాలు తప్పకుండా ఉన్నంత వరకే నేను యుద్ధరంగంలో ఉండగలుగుతా ఆ తరువాత నేను క్షణం కూడా యుద్ధ ఉండలేను అని ద్రోణుడు తన నిర్ణయాన్ని చెప్పాడు కృపాచార్యుడు ఎక్కువగా మాట్లాడండి నీ ఒప్పు తింటున్నాను కనుక నువ్వు యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తా సంధి చేసుకుంటే ఆనందపడతా అన్నాడు చాలా తక్కువగా మాట్లాడాడు ఎవరండి కృపాచార్యుడు వీళ్ళందరూ ఇలా మాట్లాడితే కర్ణుడు లేచాడండి ఎప్పుడు ఎక్కడో ఒకసారి వెనుదిరిగి వెళ్ళిపోయినంత మాత్రం చేత ఈ కర్ణుని చేవ చావలేదు ఒకవేళ నాకు మరణించే స్థితి వచ్చిన చింత చివరి ఊపిరి తీసుకునేంత వరకు నేను దుర్యోధనులకు సహకరిస్తానే తప్ప అనేటప్పటికి సంజయుడే మాట్లాడాడండి సంజయునకు అంత స్వాతంత్ర్యం ఉన్నది ఎందువల్ల అంటే ధృతరాష్ట్రునకు ఆంతరంగికుడు అతి రహస్యమైన విషయాలు కూడా సంజయునితో పంచుకుంటాడు ధృతరాష్ట్రుడు కనుక ఆ స్వాతంత్ర్యంతో నీవు చివరి ఊపిరిదాకా కాదయ్యా దుర్యోధను చివరి ఊపిరిదాకా నీవు చెప్పింది సత్యమే కాకపోతే కొద్దిగా మార్పు అంతే అతడి మరణం కోసమే అతని స్నేహితునిగా నీకు నువ్వు చేరావు ఎవరు ఎన్ని చెప్పినా ఏ విధంగా చెప్పినా దుర్యోధనుడు వాటి రోజున వినే స్థితిలో లేకపోవడానికి కారణం మీరు నలుగురు మీ ముగ్గురు కలిసి వాడిని చేశారు బావ మరది కుటుంబమును స్తాడు అనుకున్నానే కానీ వాడి చేతులతో వాడు నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు శకుని తెలిసి చేశాడో తెలియక చేశాడో అని సంజయుడే నిండు సభలో ఎవరిని దూషించాడండి కర్ణుని శకుని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కర్ణుడికి కోపం వచ్చింది లేచి సభలో నుంచి నిష్క్రమించాడు చాలా మంచి పని చేశాడు అని భీష్మాచార్యుడు అన్నాడు భీష్మాచార్యుడిని నిందించాడు దుర్యోధనుడు ఎట్టి పరిస్థితులలోనూ పాండవులతో సంధి చేసుకునేటువంటి ఆవశ్యకత లేదు దానికోసం చెబుతున్నాడండి శత్రునాభి చికిత్సం శత్రువు అనేటువంటి వాణ్ణి కోరి కోరి సంహరించుట విచికి ఎలా చంపాలి కోరుకుని చంపాలి ఇది క్షేత్రధర్మం నాకు పసి నాటి నుండి పాండవులు శత్రువులే కాని సోదరులు మాత్రం కాదు కనుక వాళ్లతో యుద్ధమే సిద్ధంగాని సంధి చేసుకుని సగం రాజ్యం ఇచ్చేటువంటి అవకాశం లేదు నేను చేసేటువంటి యుద్ధంలో మీరందరూ నాకు సహకరించినా సహకరించకపోయినా ఖచ్చితంగా యుద్ధం జరిగేటువంటి మాట మాత్రం నిశ్చయం ఏది ఏమైనప్పటికీ నేను దానికే నిర్ణయించుకున్నాను కనుకనే కృష్ణుని వద్దకు కూడా వెళ్ళి అతని సైన్యాన్ని నేను కోరుకున్నా సైన్యం నాకు బాధ్యతగా ఇవ్వడానికి కృష్ణుడు కూడా ఒప్పుకున్నాడు కనుక వాళ్లకు రాజ్యం ఇచ్చేటువంటి అవకాశం లేదు అని తేల్చేశాడు ఏదో ప్రయత్నం చేద్దామని వాళ్ళు అనుకున్నారు ఎప్పుడైతే అక్కడ తేల్చేశాడో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఎవరు వ్యాస భగవానుడు ఊరికే ప్రత్యక్షమయ్యాడా గాంధారిని వెంట పెట్టుకుని వచ్చాడండి ఆ వ్యాసుడు గాంధారి చేత దుర్యోధనులకు చెప్పిస్తే వింటాడేమోన గాంధారి వచ్చి చెప్పింది నాయన అనవసరమైనటువంటి తగవులు ఎందుకయ్యా మీరు మీరు అన్నదమ్ములయ్యా న్యాయంగా గట్టిగా మాట్లాడితే ఈ రాజ్యం మీద మనకి ఎవరికీ అర్హత లేదు అర్హత కలిగినటువంటి వాడు ధర్మనందనుడు ఈనాటికి కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి వాడు న్యాయాన్ని వదిలిపెట్టకుండా ఉన్నటువంటి వాడు నీవు మరణించినట్లయితే మేము బ్రతికుండి దుఃఖపడగలుగుతాం దుఃఖపడుతాం మేము తల్లిదండ్రుల ముందే పిల్లలు సంహరింపబడడం అనేటువంటిది లోకాచారం కాదు రాజు యొక్క పరిపాలన దుర్మార్గమైనదైతేనే తల్లిదండ్రులు బ్రతికి ఉండగా కొడుకు మరణిస్తాడు అర్థమైందండి రామదాసు చరిత్రలో రామదాసు కొడుకు గంచి గుంటలో పడి మరణిస్తాడు ఆ మరణించిన వాణ్ణి తీసుకువెళ్ళి ఆ భద్రగిరిలో ఉన్న మెట్ల మీద పెట్టి రామదాసుడు మాట అడిగాడండి గానం చేశాడు పాడాడు నేను పాడలేను కనుక మాట చెబుతున్నా ఏమడిగాడంటే రామయ్య నీ ఇల్లు నేను తహసీల్దారుగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నది ఎప్పుడైనా పన్ను కట్టావుట నువ్వు నీ ఇంటికి నువ్వు ఉంటున్నావు నీ తమ్ముడు ఉంటున్నాడు నీ సేవకుడు ఉంటున్నాడు నీ భార్య ఉన్నది ఇంతమంది నా ఉంటున్నారు నా పరిపాలనలో ఉన్నది నేను తహసీల్దార్గా ఉన్నా పన్ను కట్టావా తల్లి తండ్రి బ్రతికి ఉండగా కొడుకు మరణిస్తే ఆ దోషము ఎవరిది అంటే ప్రపుది భగవంతునిది నీవు నా దృష్టిలో భగవంతుడివి నీవు బ్రతికిస్తావా లేదా ఒకవేళ నీకు బ్రతికించడం ఇష్టం లేకపోతే నా పన్ను కట్టాలి కనుక నా కొడుకు ప్రాణం రూపంలో పన్ను కట్టవయ్యా అది ఆ కీర్తనలో ఉన్న భావం అర్థమైందా అండి నా కొడుకు ప్రాణం రూపంలో పన్ను కట్టు లేకపోతే ఇక్కడి నుంచి కథలు నేను వసూలు చేసుకెళ్ళడానికే వచ్చా అన్నాడు పక్కన కూర్చొని ఏడుస్తుంది ఎప్పుడైతే ఆ మాట్లాడిగాడో నిద్రపోతున్నవాడు లేచినట్టుగా లేచాడు రామదాసు కొడుకు మెట్ల మీద ఈ కలియుగంలోనే అని చరిత్రలో రాసిన్నదండి రామదాసు చరిత్రలో ఇప్పుడు చెప్పండి భగవంతుడు ఉన్నాడా లేడా ఏమండి ఓ నాస్తికుడికి ఏం చెప్పాలి కనుక దివ్యాత్మ స్వరూపులరా వారి వారి అభిప్రాయాలన్నీ చెప్ప చెప్పడం అయిపోయిన తర్వాత వ్యాసభగవానుడే గాంగారిని తీసుకొస్తే ఆ గాంగారి వెళ్ళి ఈ దుర్మార్గుడైన కర్ణుని వల్లనే నా బిడ్డడు చెడిపోయాడు ఏ తెల్లైనా ఇదే మాట మా అబ్బాయి చాలా మంచివాడు అండి అది వాడితో స్నేహం చేసినాశనమైపోయాడు అని పక్కవాణ్ణి తిరుగుతుంది తప్ప వాణ్ణేమీ అంత ఆయన ఇప్పుడైనా నువ్వు ఆలోచించవయ్యా కర్ణుడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు కదా వాడు దేశం నుండే వెళ్ళిపోతే బాగుండునని కోరుకుంటున్నా నేను ఈ హిరాపురం నుంచే వెళ్ళిపోతే బాగుండునని కోరుకుంటున్నా కనుక నా మాట విని పాండవులతో సంధి చేసుకో మనము చెయ్యని తప్పు లేదు ఈ మాట చెప్పింది ఎవరండి గాంధార్ చిన్నతనం నుంచి కౌరవులు పాండవుల పట్ల ఏమేం చేశారో మొన్న మొన్న నిండు సభలో ద్రౌపదిని ఏం చేశారో కూడా ఆవిడ దుర్యోధను వద్ద ముచ్చటించింది తల్లికి సమాధానం చెప్పాడండి వాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానా అధర్మం నచమే నివృత్తి ప్రతిష్ఠిత భగవాన్ యథాం తర్మం ఏమి తెలివితే అట్లాండి వాడివి నాకు ధర్మం ఏదో తెలుసు కానీ దాని ఎందు నా మనస్సు నిలబడదు నేను చేస్తున్నది అధర్మము అని కూడా తెలుసు కానీ దాన్ని నా మనస్సు వదిలిపెట్టదు నా మనస్సులో ఉన్న భగవంతుడు నా చేత ఏ పని చేయిస్తే ఆ పని నేను చేస్తా అన్నా ఇంకా వాడిని ఎవడేం చేస్తాడు అండి మొండివాడు రాజు కన్నా బలవంతుడు నా చిన్నతనంలో సినిమా వచ్చింది నేరం నాది కాదు ఆకలిది అని కొత్తవన్నీ దొంగతనాలు చేసి చేసి ఎందుకంటే వాడు హీరో అందుకోసమని తప్పు వాడి మీద వేయకూడదు కనుక టైటిల్ ఏం పెట్టారండి తప్పు చేసినంత హీరో తప్పు చేసినంత మాత్రం చేద్దాం అదే తప్పు కాకుండా పోతుందా లోకల్లో ఇటువంటివే తప్పుడు సంకేతాలు యువకులలోకి పంపిస్తాయండి ఏడు దాని పేరు నేరం నాది కాదు ఆకలి వాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఆకలిదైతే వీడేమంటున్నాడండి నా లోపల ఉండే భగవంతుడు నా చేత ఏ పని చేయిస్తే నేను ఇది చేస్తున్నా తప్పంతా నాది కాదు లోపల ఉండి చేసేవాడి నీకు ఇచ్చిన బుద్ధి ఏమైంది నీకు ఇచ్చిన జ్ఞానం ఏమైంది నీకు పోనీ జ్ఞానం లేదా లేదనే అనుకుందాం ఇప్పటిదాకా ఎంతమంది పెద్దలు చెప్పారు అసలు జ్ఞానం లేని వాడు ఎప్పుడైనా ఉన్నాడా అండి లోకంలో చెప్పండి పెద్ద పెద్దలు వేదాంతులు మహానుభావులు చెబుతున్నారు జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉన్నది కానీ ఆ జ్ఞానము ఏమైంది అజ్ఞానేనా ఆవృతం అన్నారు దేని చేత కప్పబడి ఉన్నది ఆ జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉన్నది ఆ అజ్ఞానం అనే తెర తొలగిస్తే చాలు ఉన్న జ్ఞానం బయటపడుతుంది కనుక జ్ఞానం లేకుండా ఎవ్వరూ లేరు లోకంలో నీకున్న జ్ఞానం ఏమైంది నీ బుద్ధి ఏమైంది భగవంతుడు నీకు ఎందుకు మిగతా జీవరాశులకు ఇచ్చాడా వాటి వలనే నీవు ప్రవర్తించావు ఆ పశువులు కూడా ఆ కథలు ఆ పుస్తకంలో రాసున్నదండి ఒక కుక్కకు గాయం తగిలింది ఎక్కడ గాయం తగిలింది కొత్త దగ్గర ఆ పొదుగు తెగిపోయి ఆ చర్మం వేలాడుతోంది అంతకు ముందే ఆ కొత్త పిల్లల్ని పెట్టింది ఆ నెత్తులు రోడ్డు మీద కారుతోంది అమాయకంగా పిల్లలు వచ్చి ఆ వేలాడుతున్నటువంటి చర్మమునే పొదుగనుకుని పాలు తాగుతున్నాయవి అవి తాగుతున్నది దేన్ని నెత్తుర్ని పాపం తల్లి మాత్రం పిల్లలు పాలకోసం వచ్చినారు కదా అని కనీసం ఆ బాధ కూడా లేక కదలకుండా అక్కడే నిలబడి పాలిచ్చిందటండి ఆ కుక్క ఏమండి ఒక పశువు కుక్క ఇంత పని చేస్తుంది నువ్వు మనిషి అయి ఉండి ఏం ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావు కనుక ఏ విధంగా ప్రవర్తించాలి భగవంతుడు మనిషి అనబడేవాడికి ఇచ్చినటువంటి వాటిల్ని సక్రమంగా ఉపయోగించుకోగలిగినప్పుడు వాడు మనిషి అవుతాడు కాకపోతే మిగతా వాటి వలె ఎప్పుడైతే ప్రవర్తించాడో వాడు కూడా దేనితో సమానం అవుతాడండి వాడితో సమానం అవుతాడని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు అందులో ఏమాత్రం అనుమానం లేదు అందుకనే ఒక పశువుని నువ్వు పశువులాగా బతుకో అని చెప్పవలసిన పని లేదు కానీ వాటి రోజున ఒక మనిషికి మనం చెబుతున్నావా లేదా అండి కనీసం మనిషిలాగా బ్రతకరా అని చెబుతున్నావా లేదా పశువుకి చెప్పాల్సిన పని ఉందా లేదు వీడికి చెప్పాల్సిన పని ఎందుకు వస్తుందండి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము కానీ వాడిచ్చినటువంటి తత్వము కానీ వాడిచ్చేటువంటి మార్గం కానీ తన తెలివితేటలు ఉపయోగించి దాన్ని వక్ర మార్గంలో ప్రయోగిస్తున్నాడు తప్ప సక్రమైనటువంటి మార్గంలో ప్రయోగించటం లేదు కనుకనే మనిషికి మనిషిగా బ్రతకర్రా అని చెప్పవలసినటువంటి అగత్యం కలిగింది లేకపోతే స్థితి వచ్చేది కాదు ఎంతగా ప్రతిమలాడింది పక్కనే కూర్చున్నటువంటి తల్లి పరమ పతివ్రత ఆమె తల్లి ఆవిడ గాంధారి ఎంత గొప్ప ప్రతిభతో చెప్పుకున్నాం కదండి భర్త లోకాన్ని చూడలేదు కనుక నేను కూడా చూడనని కళ్ళు ఉన్నా చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకున్నది జీవితాంతం ఉన్నది అంటే ఆవిడకి నిజంగా మనం అందరం ఏం చేయాలండి నమస్కారం చేయాలి ఏమన్నా నేను సినిమాకి ఎడుతున్నా మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉండడం వచ్చేటప్పటికీ కాస్త బియ్యం పొయ్యి మీద పెడతారుగా తెలుసులే నాకు మీరు చేస్తారని ఆవిడ సినిమాకి ఎడుతుందిగా వీడు వంట చేసేట్టు పెట్టాలట దేంతో చెబుతుందండి వాడు సమయానికి రాలా ఇంటికి ఫోన్లో చెప్పింది వాడికి వాహ్ చాలా అదృష్టవంతుడు కనుక దివ్యాత్మ స్వరూపుల నేను ఎవరిని విమర్శించట్లేదండి ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా లోకంలో వేరేని కాదు పరమ పతివ్రతామ తల్లులు కూడా ఇప్పటికీ ఉన్నారు లేకపోతే మనం ఇలా కూర్చొని చెప్పుకునే అవకాశం ఉంటుందా అంటే మొత్తం అంతా కుళ్ళిపోతే ఏం చేస్తారు కాయపారేస్తారు సొగం కుళ్ళితే అంతవరకు కోసి మిగతా కేవలం కుళ్ళుతోంది అంతే తప్ప పూర్తిగా కుళ్ళిపోలేదు ఎక్కడ మంచి ఉన్నది తపస్సులు ఉన్నారు అనేకములైనటువంటి గొప్ప గొప్ప తత్వాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ కూర్చున్న వాళ్ళల్లోనే ఉన్నారు మహనీయులు ఎంతోమంది అర్థమైందా అండి ఎన్నో రకాలుగా అనేక రకాలైన తత్వాలను పొంది మా వాసుదేవరావు గారు అయితే ఆ మిషన్ వాసుదేవానంద సరస్వతి దయానంద సరస్వతి ఏమండి ఆశ్రమంలో చేరి ఎప్పుడు క్లాసులు జరిగినా అక్కడికి వెళుతూ అనేక రకాలైన వేదాంత తత్వ విశేష విజ్ఞానాన్ని పొంది వస్తున్నటువంటి మహనీయుడాయన అర్థమైందండి ఎన్నో సత్సంగాలు చేసి చక్కగా అనేక మందికి అనేక రకాలైనటువంటి తత్వాలను ఆ బాబా తత్వాన్ని అనేక రకాలైన వేదాంత విషయాలను చెబుతూ యోగ సాధన చేస్తూ ఉండేటువంటి మహామనీషి ఎవరయ్యా అంటే మా అనురాధ గారు వీళ్ళకి అదృష్టం ఏమంటే వీరందరూ ఎవరి శిష్యులయ్యా అంటే మా రాధానంద స్వామి వారి శిష్యులు ఎక్కడికి వెళ్ళినా అందరం వెళ్ళటం ఖాళీగా కూర్చోకుండా ఏదో మంచి విషయాలు నాలుగు చెప్పుకోవటం సంపాదన దృక్పథం కాదు బ్రతకటానికి అమ్మవారు ఎప్పుడూ ఇచ్చింది హాయిగా బతుకుతున్నాం వచ్చే నష్టమేం లేదు కావలసింది అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కావాలి ఎంతోమంది మహానుభావులు అందరికీ వందనములు ఎందుకంటే ఏమీ తెలియని పసివాడు వచ్చి చెబుతున్నా వినకి ఎందుకంటే ప్రోత్సహించడం కోసం కూర్చున్నటువంటి పెద్దలకు కనుక దివ్యాత్మ స్వరూపులరా తల్లి అయినటువంటి ఆ గాంధారి అనేక రకాలుగా పైగా ఎవరిని వెంట పెట్టుకొచ్చిందండి వ్యాసుని వెంట పెట్టుకొచ్చింది వచ్చింది దుర్యోధనులకు చెప్పడం కోసం కాదు ధృతరానికి చెప్పడం కోసం వచ్చాడు ఏమని యుద్ధం జరిగే మాట ఖాయం ఏం చెప్పాడండి వ్యాసుడు యుద్ధం జరిగే మాట ఖాయం నీవు నీ భార్య మాత్రమే మిగిలటం ఖాయం కౌరవులు అందరూ నశిస్తారు దుర్యోధనులకు బాసటగా వచ్చినటువంటి రాజులు కూడా యుద్ధ రంగంలో సంహరింపబడతారు ఇది జరగబోయేటువంటిది ప్రయత్నం చేసి నీవేమైనా సాధిస్తావేమో ఇప్పటికైనా ఆలోచించుకో లేకపోతే బావి కాలంలో ఇది జరగటం మాత్రం సత్యం ఎవ్వరు చెప్పినా మూర్ఖుడైన నీ కొడుకు వినదలుచుకోలేదు మృగతృష్టి పర్యటన అవునా కదా ఆ ఏనుగు లక్ష్మణ కవి గారు ట్రాన్స్లేట్ చేశాడండి అటువంటి కవి నాకు తెలిసినంతవరకు నన్నయ్య గారి కన్నా గొప్పవాడండి ఆ ఏనుగు లక్ష్మణ కవి స్వంత స్వతంత్రించి సొంత పదాలు వేసి చెప్పాడు కానీ ఒక సంస్కృత శ్లోకాన్ని యథాతథంగా తెలుగులో రాయటం అనేటువంటిది చాలా చాలా కష్టం అటువంటిది ఆ మహానుభావుడు మూడు పద్యాలు రాశాడు ఒకటారు ఉండ చాలా గొప్పవాడు తివి ఇసుమున తైలమ్ముయవచ్చు మృగ తృష్ణలు నీరు కుందేటి సాధించవచ్చు మనసు వచింపరాదు కనుక వ్యాసుడు ఎందుకు చెబుతాడండి వ్యాసుని కూడా నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపోవని భీష్ముడి అన్నట్టే అంటే మా అమ్మగారు మాట చెప్పేది మాకు చిన్నతనంలో జాగా ఎరిగి బయట అంటూ ఉండేది ఆవిడ విన్నర పదం చాలా గొప్ప పదం అండి వాళ్ళ అనుభవం వాళ్ళకి చెప్పింది జాగా ఎరిగి బయటో చోటు చూసి కూర్చో అది సరైన చోటు కాకపోతే అక్కడ కూర్చుంటే ఏమవుతావు నవ్వుల పాలవుతావు కనుక అనువుగాని చోట అధికారు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి అందువల్లనే జరగబోయేది చెప్పాడు వ్యాసుడు ఎవరికి గుండె తిటవు చేసుకో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఒకవేళ నువ్వు గనక కాదు అంటే మాత్రం నీ మాట వాడు వినకపోతే మాత్రం నీకు నూరుగురు కొడుకులు లేరు అంతేకాదు నీ అల్లుడు కూడా లేడు నీ కన్న కూతురు వైదవ్యాన్ని పొందుతుంది తెలిసిందా ఇవన్నీ యుద్ధ రంగంలో జరిగేవే ఎప్పుడు యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి ఇద్దరికీ ఉన్నది ఎవరికి అంటే పాండవ పక్షంలో ఉన్నటువంటి వేణుగోపాల కృష్ణ ప్రభుత్వ కౌరవ పక్షంలో యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి నీ ఒక్కడికి ఉన్నది ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా అటు పాండవులు ఇటు కౌరవులు కూడా మిగులుతారు ఏ ఒక్కరు ప్రయత్నం చేయకపోయినా మిగలరు కృష్ణ పరమాత్మ ఇప్పటికే కౌరవులతో పాండవుల యుద్ధము సిద్ధము అనే నిర్ణయానికి వచ్చాడు కొద్ది రోజులలో ఇక్కడికి కూడా రానున్నాడు అన్న విషయాన్ని తేల్చి చెప్పాడండి వ్యాస భగవానుడు చెప్పిన తర్వాత గాంధారి ఇంకా ఇక్కడ నువ్వు ఉండి వాడితో మాట్లాడే ప్రయోజనం లేదమ్మా అనవసరంగా నీ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటావు నీ దోన నువ్వు వెళ్ళమన్నాడు చిట్టేజెవరికి ఒక్క మాట చెప్పాడు దుర్యోధన కాలానికి నీవు చిక్కావు ఎవరికి చిక్కావండి ఎందుకంటే కాలపురుషుడు ఎవరిని క్షమించాడు ఇప్పుడు కాకపోయినా రేపు ధర్మరాజు కూడా కాలానికి చిక్కేవాడే చిక్కని కానీ ఏ సమయానికి చిక్కాలో ఆ సమయానికి చిక్కకుండా ఇప్పుడే చిక్కావు నువ్వు అర్థమైందండి ఎవరికి చిక్కావు కాలానికి చిక్కావు ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది నేను బయలుదేరుతున్నా అన్నాడు అదృశ్యమైపోయాడు ఒక్కసారి మనం ఉపప్లాభ్యం పెడదాం ఆ కృష్ణ పరమాత్మను ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ద్రుపదుడు సాక్షికి వీళ్ళంతా అడిగారండి నీవు ఒక్కసారి అక్కడికి వెళ్ళి రావయ్యా ఎక్కడికి అచ్చినాపురం నీవు వెళ్ళి పాండ ఆ కౌరవులకు నచ్చ చెప్పు సాధ్యమైనంత వరకు యుద్ధం జరగకుండా ఉండడం కోసమే చూడు నాకు కనీసం ఐదు రాజ్యాలు ఇచ్చిన చాలు అర్ధరాజ్యం ఇవ్వలేకపోయినా ఐదు రాజ్యాలు ఇచ్చినా చాలు పరిపాలించుకుంటాం అతడి జోలికి రా మాట ఇస్తున్నాం ధర్మానికి కట్టుబడినటువంటి వాళ్ళం కనుక చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డామో ఎంత బాధపడ్డామో మేము పడితే పడ్డాం మా పట్టమహిషి దిౌపది ఎండ కన్నీరుగని కాంత ఎన్ని కష్టాలు పడింది కేవలం ధనం లేక దరిద్రం చేత పడేటువంటి కష్టం వేరు కానీ నిండు సభలో ఒక కులకాంతకు ఎటువంటి కష్టం కలిగింది ఏదో రకంగా కష్టం తప్పింది కదా అని వస్తే ఆ సైంధువుడు ఆమె వెంటబడ్డాడు ఇక్కడ నుంచి కూడా ఎలాగోలా ఆవిడ తప్పించుకుంటే ఇక్కడ కీర్షకుడు వెంటబడ్డాడు ఏ స్త్రీ భరిస్తుందయ్యా ఆమెను చూస్తూ ఏమీ మాట్లాడలేక మా కళ్ళ ఎదురుకుండానే అంత నైత్యంగా జరుగుతుంటే సానువు వలె రాయు వే ఉండవలసిన స్థితి మాకు కలిగింది ఇదంతా శకుని యొక్క దురాగతం చేత కలిగింది అమాయకుడై ఏమీ తెలియని కేవలం సంపద పట్ల మాత్రమే దృష్టి ఆ దుర్యోధనుడు తన మేనమామ మాట విని ఆశపడి ఇంత నైత్యానికి పాల్పడ్డాడు అతడొక్కడే కాదు ప్రక్కనున్న కరుణుడు కూడా ఎంత మాటన్నాడు నా భార్యను ఇప్పుడు నీకు ఐదుగురు భర్తలు లేరు నీవు సేవకురాలివి దుర్యోధనుడి మందిరంలో అతడి కొరకు వేసి చెప్పాడు అసలు నీవు గనక అంగీకరించినట్లయితే ఒక్క మాట చెప్పినట్లయితే ఈ ఐదుగురు కాక ఇంకొక వేరొక భర్తను నీవు పొందవచ్చు అన్నాడు నా భార్యనే పిలిచి మరీ చెప్పాడు ఎవరు కర్ణుడు అయినటువంటి ఈ ద్రౌపది ఏకవస్త్ర కాదు విమస్త్రగా ఉన్న దోషం లేదు అని కర్ణుడు దుర్యోధనులకు చెప్పాడు అటువంటి కర్ణుని నాల్కలు ఆనాడే చీలికలుగా చేసి ఉండవలసింది ధర్మానికి కట్టుబడినటువంటి నీ భక్తుడనైనటువంటి నేను మెదలకుండా ఉండవలసినటువంటి రాయి వలే చేతులు కట్టేసుకుని ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఇంతకన్నా నీచమైనటువంటి స్థితి ఏ పురుషునకు రాకూడదు కనుక దుర్మార్గులను ఏం చేయాలి అయినప్పటికీ నేను మాకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే ఐదు రాజ్యాలు ఇవ్వబోయే చాలు అంటున్నా దానికి కూడా అంగీకరించకపోతే మేమందరం యుద్ధానికి సిద్ధమే అని ఒక్కసారి నువ్వు ఇంకొకసారి ప్రయత్నం చేయబయ్యా కారణం ఏమంటే యుద్ధం సిద్ధపడితే ధర్మరాజు ఆలోచనండి యుద్ధమే కనుక సిద్ధపడితే ఆ దుర్యోధను పక్షంలో ఎవరెవరు వస్తారు కృపాచార్యుడు వస్తాడు భ్రీష్మాచార్యుడు వస్తాడు ద్రోణాచార్యుడు వస్తాడు వీళ్ళందరూ ఎవరు మాకు ఆ యుద్ధరంగంలో పోని వాళ్ళు ఎదురుబడినప్పుడు మేము ఏమైనా చంపకుండా ఉంటామా యుద్ధం చేయకుండా ఉంటామా ఒకవేళ చిన్న దెబ్బ తగిలిన నా తాతకు దెబ్బ తగిలినట్లేదా ఏమండి ఆ దుర్యోధనుడు కూడా ఎవరు నాకు తమ్ముడే ఈ భీమార్జనులు నాకు ఎట్లాగో అతడు కూడా అట్లాగే కనుక ఆ బాంధవ్యపు తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నానయ్యా నీవు వెళ్ళవలసింది అని కృష్ణ పరమాత్మను అడిగితే ధర్మనందన తప్పక పెడతానయ్యా ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఒకవేళ నేను ఆ పని చేయలేకపోతే మాత్రం నన్నేమీ నీవు అనుకోవద్దు అన్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్యము నుండి బయలుదేరి వచ్చారు ఎక్కడికి వచ్చారు హత్యాపురానికి చేరుకున్నాడు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రాయభారానికి వస్తు రాయభారము అనకూడదండి రాయభారము వాకు ఒత్తిమా మనకే బరువు అవుతుంది ఏమండ అట్లాగే తులాభారము అనకూడదు తులాభారము అర్థమైందండి అక్కర్లేని దానికి రాధ ఏమి బాధ అంటూ ఉంటాడు వాడు దాకి ఒత్తివ్వడు బాకీ ఒత్తివ్వడు దేనికి ఒత్తివ్వడు ఉన్నవి తీసే అన్ని సరళాలే అక్షరాలు కూడా ఎవరి స్వరూపం అండి భగవంతుని స్వరూపమే ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలా పలకగలిగినప్పుడు వాడి భాషకు దైవత్వము ఏర్పడుతుంది అర్థమైందండి ఆ భాషకే దైవత్వం వస్తుంది ఏ అక్షరాన్ని ఎంతవరకు స్ట్రెస్ చేయాలి ఒట్టాలి ఏ అక్షరాన్ని తేలిగ్గా పలకాలి అసలు కొన్ని కొన్ని అక్షరాలే తీసేశారు మహామేధావులు కొంతమంది భాషా సంఘంలో చేరి కొన్ని అక్షరాలే ఎత్తేసారంటే వాళ్ళకు మనం ఇక్కడి నుంచే నమస్కారం చేద్దాం ఆ తీసేసిన వాళ్ళు ఎందుకంటే భూమి మీద లేరు ఇప్పుడు అనుకున్న ఉపయోగం లేదు ఏం ప్రయోజనం ఉన్నది కనుక దివ్యాత్మ స్వరూపులరా ప్రతి అక్షరానికి ఒక దివ్యత్వం ఆ వ్యాకరణలు ఉప పద్మానియా మాస్త అర్థమైందండి చిహ్నలు అంతస్తములు తాళవ్యములు ఓష్యములు ఇట్లా ఉన్నాయి వాటి వాటి సహాయంతో పలికేటువంటి అక్షరాలు అర్థమైందండి వాటి సహాయం లేకుండా ఆ అక్షరాలు పలికినట్టయితే ఆ వస్తువుకి ఏమవుతుంది నిమ్నత ఏర్పడుతుంది దాని వల్ల ఆ శబ్దానికి ఉండేటువంటి దైవత్వం కాస్త పోతుంది ఎప్పుడైతే దైవత్వం పోయిందో ఆ భాష వల్ల మనకు ప్రయోజనం ఉండదు అందుకనే అంత జాగ్రత్త భాషకు కూడా కొన్ని పేర్లు పెట్టి కొన్ని అక్షరాలను విభజించి అక్షులని హల్లులని ఏమండి ఎంత వాటికి కూడా దాంపత్యాన్ని అంటగట్టి వాటిని విడదీయరానివి అర్థమైందా అండి అక్ష ఎటువంటిది స్త్రీ వంటిది హు ఎటువంటిది పురుషుని వంటిది ఎందువల్ల అక్ష అయినా హేకుండా పలికేటువంటి అవకాశం లేదు ఏ పురుషుడైనా స్త్రీ లేకపోతే ఏ సత్కర్మ చేసే అవకాశం ఆచమనం చేసే హక్కు కూడా లేదు ఎవరు ఉండాలండి ఆచమనం చేయాలంటే భార్య ఉండాలి ఆ పురోహితుడు చదువుతాడు కదా అమ్మ నువ్వు చెప్పేత ఆయనకి నీళ్లు పోయి అని చెబుతాడు చెడ్డ ద్వారా అంతా అయిపోయి మొత్తం తుగ్గమోహనం సంప్రదాత అన్నప్పటికీ కూడా అక్షతల చేతిలో పట్టుకుని నీళ్లు ఎవరు పోయాలి అసిస్టెంట్ అని కాదు అర్థం ఆవిడ చేత నీళ్లు పోస్తే కానీ ఈ చేసిన పూజ వాడి దగ్గరికి చేర అర్థం ఏంటంటే అప్పటిదాకా ఎక్కడ అది ఇక్కడే ఉంటుంది అంతేగాని నేను ధరనే నాకు అసిస్టెంట్ అని కాదు ఇక్కడ భావం కనుక ఖచ్చితంగా ఉండి తీరాలి ఆచమనం చేయాలి అంటే ఎవరు ఉండాలండి భార్య వండి తీరాలి నవ్వుతారేమిటండి వాస్తవమే చెప్పాను నేను అవునండి కంచి పరమాచారుల వారు రాఘవనారాయణ శాస్త్రి గారిని అడిగారు తళ్ళి చేసుకున్నావయ్యా అని ఎందుకు అడిగారు అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకే ఒక్క కొడుకు ఉండేవాడు కొంతకాలం అయిన తర్వాత ఆయన మళ్ళీ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించారు తపస్సు కోసం ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించిన తరువాత కొడుకు మరణించాడు ఉత్తమ కతులు కలగాలి అంటే కొడుకు ఉండాలి కదా అందుకోసమని ఆయన తల్లి నాన్న ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలేసేగా ఓ పుత్రుణ్ణి పొందరా అని మళ్ళీ బతిమలాడింది ఒకసారి స్వీకరించిన తర్వాత మళ్ళీ వదిలే పనిలేదన్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత వదలొచ్చు కానీ దీన్ని వదలకూడదా అని పోట్లాడింది ఆ తల్లి అయినా సరే ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని వదల్లా కంచి పరమాచార్యుల వారి శిష్యుడు ఆయన ఆయన చెబితే వింటాడు కదా అని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి చెప్పింది అందుకనే ఆయన వచ్చి అడిగాడు ఏమయ్యా నువ్వు ఇప్పుడు బ్రహ్మచారివా సన్యాసివా గురుకత్తువా ఇంట్లో ఉన్నావు పెళ్ళా ఉన్నది సన్యాసి కాదు కొని గృహస్థుడా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించావు ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకుంటున్న నీతోనే ఉన్నావు దేనికి చేసుకున్నావయ్యా పెళ్ళి అడిగారు ఆచమనం చెయ్యాలి కదా అన్నారు శాస్త్రి గారు కంచి మాట్లాడకుండా వెళ్ళిపోయాను ఎందుకంటే అది ధర్మం కనుక ఖచ్చితంగా ఆజమనం చేయాలంటే ఎవరు నీళ్ళు పోయాలి ఆవిడ పోయాలి కనుక దివ్యాత్మ స్వరూపుల ఎన్నో ఎన్నో ధర్మాలు శ్రీకృష్ణ పరమాత్మ నేను బయలుదేరుతున్నాను అన్నారు బయలుదేరారు ఎక్కడికి చేరు హస్తినాపురానికి వచ్చారు ఆయన వచ్చేటువంటి మార్గంలోనే ఆయన వస్తున్నారు అన్న సంగతి తెలుసుకున్నటువంటి ఈ కౌరవులంతా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారంటే ఏర్పాటు చేస్తారు కదండి ముఖ్యమంత్రి గారికి జై ఏమండి ఆ పక్కన ఈ స్వాగత ద్వారం పెట్టిన వాడు కూడా వాడి ఫోటో పెట్టి పెద్దదిగా ఉంటుంది సమర్పించిన వారు ఫ్లెక్స్ బోర్డులు ఇదివరకంటే పెయింటర్ని పిలిచి వేయించాలి అంటే డబ్బు బాగా ఖర్చు అయ్యేది ఎవరు దాని తోలికి వెళ్ళాలా చిట్ట చివరికి పెట్టకూడని వాటికి కూడా పెడుతున్నారు ఫ్లెక్స్ బోర్డులు చాలా తేలికగా వస్తున్నాయి కదండి లోకానికందరికి తెలియని విష తెలియకూడని విషయానికి కూడా ఓ ఫ్లెక్స్ బోర్డు పెట్టడం అక్కడికి అది ఘనం ఈ ఉత్సవానికి మీరు అంటారండి లేదు మేము చేస్తున్నాం అవసరమైనది మాత్రమే ఉపయోగించుకోవాలి టెక్నాలజీ కూడా దానివల్ల ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా ఉన్నది కానీ గుర్తించలేకపోతుంది లోకం చేయగలిగింది ఎందు మాకు తెలిసింది ఏమిటంటే మా దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళకి చెప్పడం అంతవరకే కదండి ఇంకేం చేయగలుగుతాం కనుక దివ్యాత్మ స్వరూపులరా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు వచ్చేటువంటి మార్గమర్చంలోనే అనేక రకాలైనటువంటి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు అనేక మంది నట్టువరాను ఏర్పాటు చేశాడు ఎందుకంటే కృష్ణుడు స్త్రీలోలుడు అని వాళ్ళ భావన సౌందర్యమైనటువంటి వాళ్ళనందరినీ ఏర్పాటు చేశాడు అర్థమైందా అండి ఏమండి ఎంతమంది భార్యలున్నా ఆ భార్యలకు ఆయనకు ఏ విధమైన సంబంధము లేదండి ఖచ్చితమైనటువంటి బ్రహ్మచారి ఎవరయ్యా అంటే కృష్ణపురమ లేదు కనుకనే ఇంకా ఏ అవతారము ధరించినటువంటి నెమలి ఈకను ఆ నెమలి కన్నును ఆయన పెట్టుకున్నాడు కారణం ఏమంటే నెమలి జాతికి పురుష నెమలి గాని స్త్రీ నెమలి గాని శారీరక సంబంధము లేకుండానే సంతాన ఉత్పత్తి జరుగుతుంది ఆశ్చర్యపడకండి ఇవాళకి కూడా అంతే శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి ఇది ఇంతే అని తేల్చారు తేల్చిన మాటేనండి నెమలి జాతిలో శారీరక సంబంధం లేదు దృష్టి మాత్రం సంతాన ప్రాప్తి సన్నని చిరుకుబడే సమయంలో మొగనెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది ఆ సమయంలో ఆడ నెమలి చూస్తూ నిలబడుతుంది గర్భాన్ని ధరిస్తుంది అంతే ట్యం చేసేది కూడా మొగనెమలే కానీ ఆడనెమలి కాదు కానీ బాగా నాట్యం చేసే వాళ్లకు ఏమని బురిదిస్తారండి ఓ ఆధునిక కవి గారు ఆడవే మయూరి అని ఓ కీర్తన కూడా రాశాడు ఆ మయూరి ఎక్కడ నాట్యం చేస్తుందో తెలియదు ఎందుకు రాశాడో తెలియదు మహాకవి ఆయన చాలా గొప్పవాడు అయితే ఒకటి దీన్ని ఏమంటారంటే కవి సమయము అంటారు రెండోది చిన్నయ్య సూర్యు గారు బాల వ్యాకరణం రాసేటప్పుడు గొప్ప సూత్రం చెప్పాడండి బాల వ్యాకరణం రాసింది అంటే చిన్నయ్య సూర్యు గారు తమిళనాడు అయింది చాలా గొప్పవాడు ఓ సూత్రం రాశాడు చాలా గొప్పది నాకు బాగా ఇష్టం శిష్ట వ్యవహారంభు దుష్టంబు గ్రాహ్యంబు ఏమిటండి దీని అర్థం పెద్దవాళ్ళు ప్రయోగించింది ఎంత క్షందాల ముదైనా సరే తీసుకోవచ్చి అన్న శిస్ట్యవహారం దుష్టంబు గ్రాహ్యంబు తీసుకోవాల్సిందే తప్ప వదలు పారేయడానికి వేరే కనుక నాట్యమయూరి అన్నా సరే న్యాయంగా అయితే ఆడ నెమలికి తోక కోసినట్టు అసత్యంగా ఉంటుంది అందంగా ఉండేది మొగ నెమలి మాత్రమే కేవండి పూర్వపు రోజుల్లో నాట్యం కూడా మగవాళ్లే చేసేవాళ్ళు ఒక్క రాజస్థానములలోనే ఆడవాళ్ళు ఉండేవాళ్ళు బయట ఎంతమంది వెళ్ళి వేదాంతం సత్యనారాయణ శర్మ గారు వీళ్ళంతా కూడా అసలు ఒకప్పుడు స్టేజీ మీద ఆడవాళ్ళు కాదు కదా మగవాళ్ళే ఆడవశాలు వేసేవాళ్ళు స్థాన నరసింహారావు గారు వీళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మంచి కంటి గోపాలకృష్ణయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు గుంటూరే ఆయనది కూడా ఆయన ఫోటో చూశానండి నేను ఎంత అందంగా ఉంటాడు ఆయన మగవాడు అని చెప్పేటువంటి అవకాశం లేదు ఆ ఫోటో చూస్తే చాలా గొప్పవాడు ఏమీ అందమైన వేషం వాళ్ళు వేసేవాళ్ళు ఆ రోజుల్లో ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు కనుక ఏమండి కనుక అనేక రకాలు దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి దానికి కనుక కృష్ణ పరమాత్మ కూడా ఒరే నాకు ఎంతమంది భార్యలని మీరు అనుకున్న వాళ్లకు నాకు ఏం సంబంధం లేదురా కనీసం దీన్ని చూసైనా తెలుసుకోండిరా అని ఓ నెమలి కన్ను తురాయిలో పెట్టుకున్నాడు అక్కడ నెమల్లో మిగతా ఏ అవతారాలకైనా ఉన్నదండి నెమలికన్ను ఒక్క కృష్ణ అవతారమే రాబోయే కలియుగంలో మానవులంతా నన్ను గురించి ఇలా అనుకుంటారేమో అని ముందే భయపడ్డాడు పరమాత్మ ఆ కారణం చేతనే అలా పెట్టుకున్నాడు అర్థమైందండి అయితే ఆ కృష్ణ పరమాత్మ కోసం అందమైనటువంటి మహిళా మనులనందరినీ కాళ్లకు గజ్జలు కట్టి నాట్యం చేయడానికి అక్కడి నుంచో పెట్టాడు స్వాగత కీర్తనలు ఎన్ని రకాలుగా వాణ్ణి లోపరుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నము చేశాడండి ఆ దారుకుడు రథాన్ని నడుపుతుంటే సాక్షని కూడా వెంట పెట్టుకుని ఒక్కడే రాలేదండి కృష్ణ పరమాత్మ సాక్షికి వెంట వచ్చాడు వెంట రథంలో కూర్చుని దివ్యమైనటువంటి ఆ భగవత్ తత్వ తేజము వస్తున్నది ఎక్కడికి హస్తినాపురానికి వాళ్ళ భాగ్యం పండి వస్తుంది ఆ బీధుల వెంట ఉండేటువంటి ఇళ్లలో ఉండేవారు ఎవ్వరూ ఇళ్లలో లేరటండి ఆయన్న దర్శించడం కోసం వీధుల వెంట నిలబడి ఉన్నారు అంతఃపుర గవాక్షముల నుండి దర్శిస్తున్నారు ఏమండి బయటకు రాలేనటువంటి వాళ్ళు ఆ తలుపులు ఓర్రగా తీసి చూస్తున్నారు ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మంగళ రూపం సౌందర్యమని అనకూడదు ఏమనాలి దాన్ని దివ్య మంగళ తత్వం చూస్తే చాలు ఆ కళ్ళు ధరిస్తాయి తలుచుకుంటేనే గాధికమవుతుందే అటువంటి స్థితిలో వాడిని ప్రత్యక్షంగా చూస్తే పైగా వాడేమైనా ఊరుకుంటాడా తనను చూస్తున్న వాళ్ళ వైపు తన చూపును కూడా పరపగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఎంతమందిని చూస్తాడయ్యా ఎన్ని కోట్ల మంది చూస్తే అన్ని కోట్ల మందిని చూడగలిగినటువంటి శక్తి వాడికి ఉన్నది సామాన్యమైన మనిషి కాదు కదండి భూదేవిని ఉద్ధరించడం కోసం కళా పరిపూర్ణుడై ఆ దేవకీ దేవి గర్భశక్తి ముక్తఫలమై అవతరించినటువంటి సాక్షాత్తునటువంటి వాడు వచ్చాడు రూపాన్ని పొంది ఉద్ధరించాలి కదా తన చేయాలి అందుకోసం ఏం చేశాడు బయలుదేరి రథంలో వస్తున్నాడండి సాక్షాత్తు హస్తినాపురంలో అడుగు పెట్టాడు ఎన్ని స్వాగతాలు ఎన్ని కీర్తనలు ఎన్ని నాట్యాలు చిత్తచివరికి వీళ్ళందరూ కలిసి దుర్యోధనుడు కర్ణుడు ధృతరాష్ట్రుడిని కూడా ఓ చేతితో ఏమండి భీష్మాచార్యుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళంతా పేరీ బంకారములతో మంగళ వేద స్వస్తితో ఆయనకి స్వాగతం పలకటానికి వెళ్లారు వీళ్ళందరి ఉద్దేశ్యం ఏమంటే మనం చేసేటువంటి ఈ ఏర్పాట్లన్నీ చూసి ఆ కృష్ణుడు ఐసైపోయి మనం చెప్పినట్టుగా వింటాడు రా అని వాళ్ళ ఉద్దేశ్యం సరాసరి హస్తినాపుర సభలోకి వచ్చాడు వచ్చాడు కాదు వాళ్ళు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చింది ఎదురు వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చారు ఖచ్చితంగా తన వద్దకు వచ్చిన వాడికి మర్యాద చేయడం అనేటువంటిది సహజ లక్షణం ఆ పని చేశాడు ఒక గోవుని ఆయన చేతిలో పెట్టి ఆ తోక నుండి నీరు పోసి ఆ విధంగా గోవును సమర్పించి గౌరవించడం ఆనాటి ఆచారం ఒక బ్రాహ్మణునకు కానీ ఒక దూతకు కానీ మనకన్నా పెద్దవారికి కానీ ఆ విధంగా ఒక కుల్వుకి కానీ ఆయనకి నమస్కరించాలి అంటే ఏం చేసి తీసుకెళ్ళాలి ఓ గోవు తీసుకెళ్ళాలి ఆయన తీసేసుకుని దొడ్లో కట్టేసుకుంటాడా అంటే కట్టుకోడు మళ్ళీ వదిలేస్తాడు గోవుని వెంటబెట్టుకుని వెళ్ళడం అనేటువంటిది సంప్రదాయం ఆ కారణం చేత ఈ కౌరవులంతా ఓ గోవుని ఆ సభాభవనంలోకి తీసుకొచ్చి ఆ కృష్ణులకు సమర్పించినట్టుగా చూపించి మర్యాద చేసి గౌరవించారు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ లోపల అడుగు పెట్టాడో మొత్తం అంతా అంతకుముందు అక్కడికి వచ్చివాడు వస్తాడు అని ఎందుకంటే కొంత కొంతమంది ఆలోచన వేరుగా ఉంటుందండి మంత్రి గారితో మనం వస్తే మనకు పొరువు బాగా ఉంటుంది అందరూ మనల్నే చూస్తారు మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుంటారు అనే అభిప్రాయం కొంతమందికి మంత్రి కన్నా ముందే ఆయన ఎక్కడికి వస్తాడో అక్కడికి వచ్చి ఆయన వస్తూ ఉండగానే ఆయన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని ఊగేదాకా ఊడేదాకా ఊపి ఇంకా వీలైతే ఒక్కసారి గాఢాలింగనం చేసుకుని రెండు మాటలు మాట్లాడితే ఇంతసేపు వెంట వచ్చాము ఇప్పుడు వీరితో మాట్లాడుతున్నాడని ఆ వెనక ఉన్న వాళ్ళు ఏడుస్తారు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని గొప్పగా చూస్తారు అనే అభిప్రాయంతో ఇక్కడికే వచ్చి కూర్చునే వాళ్ళు కొంతమంది ఆ కౌరవ సభలో అలాగే ముందుగా ఉచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే పరమాత్మ అడుగు పెట్టాడో మొత్తం సభంతా లేచిందండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున పరమాత్మ ఏం చేశాడండి నమస్కారం చేశాడు ఆ కృష్ణ పరమాత్మ కోసం ఏర్పాటు చేసినటువంటి అతిథి గృహానికి వెళ్ళాడు గైరికాది ధాతువుల చేత బంగారపు లతల చేత అనేక రకములైనటువంటి దివ్యమైన రత్న మనుల చేత పొగబడినటువంటి శిల్పములతో ఏర్పాటు చేయబడినటువంటి భవనం ఇవాటి రోజున యూనివర్సల్ ఏసీ ఉంటే ఆహా ఎంత గొప్పవాడు అని అనుకుంటున్నాం ఏదో ఒక గదిలో ఏసీ పెట్టుకుంటాం కానీ మొత్తం అంతా ఏసీ అయితే హరిద్వారం వెళ్ళాం ఉపన్యాసం చెప్పడానికి అక్కడికి వెళితే విశ్వహిందూ పరిషత్తు వాళ్ళ భవనం ఉన్నది పెద్దది దీనికి మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది అది ఆ విశ్వహిందూ పరిషత్ భవనం మొత్తం అంతా ఏసీ అండి యూనివర్సల్ ఏసి మొత్తం తలుపులు వేసేస్తారు లోపల కూర్చుంటూ పెడతారు జైల్లో కూర్చున్నట్టు చల్లగా వస్తుంది గాలి ఎంత ఖర్చు పెడితే ఆ పని చేయగలిగారు అన్ని వసతులు కల్పించి అక్కడ ఎప్పుడు భాగవతాలు రామాయణాలు భారతాలు ఆ ఉత్తర హిందుస్థానం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి కూర్చుంటే లక్షల మంది ఉంటారు అంట అట్లాగే ఆ దిగంబర యతీశ్వరులు వాళ్ళు కూడా వచ్చి చెబుతూ ఉంటారు నేను వెళ్ళి రెండు రోజులు విన్నా దాంట్లో మేము వెళితే మాతో పాటు వచ్చింది ఎంతమంది అంటే నూట మంది ఈ నూట డెబ్భై మందికి ఇంతది ఎందుకని ఓ చిన్న హాల్ తీసుకున్నాం మేము ఆ హాల్లో కూర్చుని మేము చెప్పుకొని ఖాళీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని వినేవాడిని చాలా గొప్పగా ఎంతో భక్తిగా ఉండేవాడిని మహానుభావులు ఎంతోమంది లోకంలో కనుక దివ్యాత్మ స్వరూపులారా ఆ కృష్ణ పరమాత్మకు విడిదిగా ఉన్నటువంటి ఆ గృహం చాలా దివ్యంగా ఉన్నది ఎప్పుడూ కృష్ణ పరమాత్మ చూశాడా చూడలేదా వీడికేం తెలుసు పువ్వుల్ని కాచుకునేవాడు అనే దృష్టితో ఏర్పాటు చేశారు ఆ కౌరవులు పరమాత్మ నీ కొరకు దివ్యమైనటువంటి రసాంగములను ఏర్పాటు చేశామయ్యా ప్రపంచంలో నీకు తెలియని వస్తువు లేదు ఎవరి మాట మాట్లాడుతున్నది దుర్యోధనుడు భూమండలంలో నీకు తెలియని వస్తువు లేదు నీవు తత్వజ్ఞుడవు జ్ఞానజ్ఞుడవు సర్వజ్ఞుడవు కనుక మేము ఏ విధమైన ఆలోచనతో ఏర్పాటు చేశామో నీకు తెలియకుండా ఉంటుందా నేను మొట్టమొదట సహాయం అడగడానికి నీ డిగ్రీకే వచ్చాను కనుక నీ పట్ల మాకేమీ శత్రుభావం లేదయ్యా మేము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది వెంటనే కృష్ణ పరమాత్మ చేసి చెప్పాడండి నాహం భవితవ్యేనా అన్నాడు ఒక్కటే మాట నేను తినే అవకాశం లేదు ఎందుకయ్యా మా పట్ల నీకు నమ్మకం లేదా ఏ కారణం చేత తిననంటున్నావు రెండు కారణాల చేత నేను తినను అన్నా నిర్ద్వంద్వంగా చెప్పాడండి నసకడం కాదులే తర్వాత చూద్దానులే ఇటువంటి మాటలు మాట్లాడ ఖచ్చితంగా చెప్పాడు నిర్ద్వంద్వంగా రెండు విషయాలు చెప్పాడు మొట్టమొదటిది నేను సంధి కొరకు వచ్చిన వాడిని పాండవుల చేత పంపబడినటువంటి దూతను ఎవరి వద్దకు దూతగా వచ్చాడో వాడి ద్రవ్యాన్ని అనుభవించరాదు ఇది ధర్మం ఒకవేళ అనుభవించినట్లయితే వాళ్ళు అనుకున్నది కాకుండా నీవు అనుకున్నది జరిగితే రేపు ఆ పాండవులు కృష్ణుడు అక్కడికి వెళ్ళి మాకు అన్యాయం చేశాడు అని అనుకున్నా ఆశ్చర్యపోవలసిన పని లేదు అర్థమవుతోందండి నన్ను పట్టుకుని వాళ్ళు ఆ అందువల్ల ఇక్కడ తినకూడదు నేను ఖచ్చితంగా చెప్పాడు ఇక రెండో విషయం పాండవాం పాండవేనా నన్ను నీవు ఏ విధంగా భావిస్తున్నావో నాకు తెలీదు కానీ నేను అనుకుంటున్నా నన్ను గౌరవిస్తున్నావు అని నేను ఎవరో తెలిసిన పాండవులే పాండవులే నేను నేనే పాండవులు నా నుండి పాండవులు వేరు కారు ఎందువల్ల అని అడుగుతావేమో ధర్మమును ఆశ్రయించి ఉండటం వల్ల దీనివల్ల మనకేమర్థమైందండి ఇప్పుడు ధర్మాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తాడో భగవంతుణ్ణి మనం ఆశ్రయించవలసిన పని లేదు ఆ భగవంతుడే మనల్ని ఆశ్రయిస్తాడు మనం వద్దన్న వాడు వెళ్ళడక్కడి నుంచి మనని అంటిపెట్టుకుని ఉంటాడు ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించాలి సత్యముని ఆశ్రయించాలి క్షమాగుణమును ఆశ్రయించాలి నీవు ఎన్ని రకాల దోషాలు చేసినా క్షమాగుణం కలిగినటువంటి వాడు ధర్మరాజు అంతేకాదు ఏనాడు అసత్యమును పలుకనివాడు ధర్మమే ఊపిరిగా కలిగినవాడు ఆ కారణం చేత ఆ పాండవులే నేను నేనే పాండవులు వారు నీకు శత్రువులైనప్పుడు నేను కూడా నీకు శత్రువునే పాండవులు నీకు శత్రువులుగా భావించావు కదా నేను కూడా నీకు శత్రువు ఒక శత్రువు తన శత్రువు ఇంట భోజనం చేస్తాడా మెడ తగిలించుకోవచ్చేమో కాని శత్రువు ఇంట మాత్రం భోజించరాదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ భోజనం చేసేటువంటి అవకాశం లేదు పాండవులంతో మేము అంతే అని కదా నువ్వు అంటున్నది అని ఒకవేళ నీవు అడుగుతావేమో బాంధవ్యం చేత ఒక్కటి కాని ఆత్మచేత ఒక్కటి కాదు ఇది భగవంతుడు చెప్పిన సమాగం వాళ్ళు నువ్వు ఒక్కటే దేం చేత బాంధవ్య చేత అంతేగాని ఆత్మచేత మాత్రం ఒక్కటి కాదు అందువల్ల ఇక్కడ నేను భోజనం చేసే అవకాశం లేదు భోజనానికి విధులు నీ ఇంటికి వెళుతున్నాను అని చెప్పాడండి సాక్షికిని వెంట పెట్టుకుని విధులు నీ ఇంటికి వెళ్ళాడు అప్పటికే విదురుడు ఈ పూట సభలో ఏమీ కృష్ణ పరమాత్మ చెప్పడని తెలుసుకున్నాడు గనుకనే తన ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ వచ్చి వాకిట్లో నుంచునేటప్పటిగా విజుడికి కలిగిన ఆనందం అంత ఇంత కాదు అర్థమైందా పరమానందం బ్రహ్మానందం నిత్యానందం ఎటువంటి ఆనందం ఆనందాన్ని ఏం వర్ణిస్తామండి మనం మాటలు లేని ఆనందాన్ని పొందాడు ఎతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ దేన్ని దర్శించటంచేత లోపల నుండి శబ్దము కూడా బయటకు రాకుండా నివారింపబడుతుందో అటువంటి దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూసాడు ఎవరు చూసింది డు ఆనంద పడిపోయాడు లోపలికి తీసుకొచ్చాడు చక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ ప్రక్కనే నిలబడ్డాడు సాక్ష్యకి భార్యను పిలిచాడు ఇంత పల్లెరాన్ని తెచ్చాడు కాళ్ళు గడిగాడు ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని తన భార్యకు చల్లాడు పరమాత్మ ఈ పేదవాడి ఇంటికొచ్చావా ఈ కళజాతి ఇంటికొచ్చావా ఎవరండి అడిగింది అన్నమాట విధుడే తనను తాను గుర్తించడం అనేటువంటిది ఎప్పటికీ వదలరాదు ఎవరైనా వదలరా కళజాతి వాడి ఇంటికి వచ్చావా అడిగాడండి నీవు కళజాతి వాడివి కాదయ్యా ఎడ జాతి వాడివి అన్నాడు ఎడ అంటే సంకన అని అర్థం అర్థమైందండి ఎడ అంటే అర్థం ఏమిటండి ఆ పిల్లవాడిని ఎడ పిల్లవాడు అంటారే అంటే చంకన తగిలించుకున్న పిల్లవాడు అటువంటి పిల్లవాడు కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి వాడవు నీవు కనుక నీవు కడజాతి వాడివి అని బాధపడవలసినటువంటి పని లేదయ్యా నిశ్చింతగా ఉండవచ్చు నీ ఇంటికి రావడానికి నాకు అభ్యంతరం ఏమున్నదయ్యా నీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలిసిన భోజనం చేయటం కోసం వచ్చానన్నాడండి ఇప్పుడు విదురుడు ఎటువంటి ఆనందాన్ని పొందాడో ఒక్కసారి ఊహించండి అసలు ఇంటికి వస్తేనే అంత ఆనందపడ్డాడే నీ ఇంటికి ఎందుకు వచ్చానయ్యా అంటే నేను భోజనం చేయడాని కోసం వచ్చానయ్యా అన్నాడు అంతకన్నా ఆనందంలేదు ఎదుగు ఎగిరి గంతు వేసింది విధులు భార్య ఆవిడ కూడా ఏ జాతికి చెందినది అంటే సేవకా జాతికి చెందినదే ఏమండి ఆమె చక్కగా వంట ఉండి అనేక రకాలైనటువంటి పిండి వంటలతో దివ్యంగా రసాంగములు తయారు చేసి ఆ కృష్ణ పరమాత్మకు నివేదన చేసింది భక్తిని గురించి చెప్పడం కోసం చాలా మంది ఏం చెబుతారంటే ఓ పెద్ద అరిటి గెల తెచ్చాడని ఆ అరిటి పండు కృష్ణ పరమాత్మకు ఇస్తూ పండు కింద ఇస్తే ఆ తోలు కృష్ణ పరమాత్మ తిన్నాడని ఏమండి వెన్న పూస తినేవాడు తోలు తింటాడా వాడు చూడ్డు కనీసం మూల భారతంలో లేదు ఆంధ్ర భారతంలో కూడా లేదు ఒకవేళ ఏదైనా ఉన్నదయ్యా ఇదిగో ఇట్లా ఉన్నదే అంటే అది ప్రక్షిప్తమో నిక్షిప్తమో అయి ఉండాలి ఎందుకంటే మూలంలో రసాన్న నివేదనం కృత్వా అని ఖచ్చితంగా ఉన్నది పదం అనేక రకాలైనటువంటి రసభూ ఇష్టమైనటువంటి ఆహారములను కృష్ణ పరమాత్మకు నివేదన మరి ఎట్లా వచ్చింది అంటే భక్తి కోసం అనేక రకాలైనటువంటి గాథలు చెబుతాం ఆ రామచంద్ర ప్రభువు ఆ రామాయణంలో సేతు బంధనం చేస్తున్నాడు ఆ సేతు బంధనం చేసేటప్పుడు రాముడు రాయి మీద కూర్చున్నట్ట కూర్చుంటే ంజనేయస్వామి వారు వచ్చి రామ ఊరికే కూర్చుంటే బాగుంటుందా ఆ ఊరితో చూడు ఎట్లా ఇసుక దులుపుతోందో ఇక్కడ నువ్వు ఊరికే కూర్చుంటే ఏం బాగుంటుందయ్యా ఓ నువ్వు కూడా నీళ్లల్లో వెయ్యి అని అడిగాట ఆంజనేయ స్వామి రావున్నట్ట అడుగుతాడా కానీ అడిగాడని కథ చెప్పారు దానివల్ల కూడా ప్రయోజనం ఉన్నదండి ప్రయోజనం ఏం లేకపోలా రాయి వెయ్యవ్యా అంటే వాళ్ళందరూ వేస్తున్నారు కదా హనుమా ఎందుకు నేను వేయడం అందుకును కూర్చున్నాను అన్నాడు అట్టా కాదయ్యా నువ్వు వేయాల్సిందే వద్దయ్యా అన్నాడు రాముడు మెల్లగా ఆంజనేయ వచ్చి ఓ తీసుకొచ్చి రాముడు చేతిలో పెట్టాడు తప్పని పరిస్థితుల్లో రామచంద్రుడు ఆ రాయి వేశాడు వేసేటప్పటికి అది ఏమైపోయింది మునిగిపోయింది మునిగిపోయేటప్పటికీ ఆంజనేయ స్వామి ఎగిరి గంతులు వేస్తున్నాడు హనుమానను ఎగతాళి చేయడానికేనా ఈ పనిచేసింది అని అడిగాడు రాముడు అందుకోసం కాదయ్యా ఏ వస్తువుకైనా నీ చేతిలో ఉన్నంత వరకు రక్షణ నీ చేయి దాటి బయటకొస్తే అది ఎటువంటిదైనా మునిగిపోక తప్పదు అని ఆ రాయిని చూచి నేర్చుకోవడం కోసమే ఈ పని చేశానయ్యా అని అన్నట్టండి ఆ పని జరుగుతుందా నిజంగా కానీ జరిగిందని ఓ కథ చెప్పింది దీనివల్ల ప్రయోజనం ఏమంటే మనం ఎవరి చేతిలో ఉండాలి ఆ భగవంతుని చేతిలో ఉండాలి తప్ప బయటికి రాకూడదు అనేటువంటి ధర్మాన్ని తెలియజేయటం పొద్దున చెప్పుకున్నావు హనుమంతుని చీటికి లేని ఏమిటి దాని పరమార్థం నిజంగా ఆని నేసిన అట్లా వేస్తాడా నవవ్యాకరణవేత్త ఆయన పరేంగితజ్ఞుడు అంతటి గొప్పవాడు మహనీయుడు యోగి పుంగవుడు సాధకుడు సద్గురువు ప్రకృతి అనబడేటువంటి దాన్ని పరమాత్మ దగ్గరకు చేర్చడానికి సిద్ధపడిన సాధకుడు ఎవరయ్యా అంటే ఆంజనేయ ప్రకృతి ఎవరయ్యా అంటే సీతామాత పరమాత్మ ఎవరయ్యా అంటే రామచంద్రుడు చేర్చిన వాడెవరు హనుమ కనుక ఆయన సాధకుడు సాధన లేని వాళ్లకు సద్గురువు అటువంటి మహనీయుడు ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తాడా ఎందుకోసమయ్యా అంటే భక్తిని గురించి లోకానికి అందించడం కోసం ఇటువంటివేవో చిన్న చిన్న అంటారే అలా గొప్పవాళ్ళు మహానుభావులు కల్పితం చేసి కథలు అందించారు చిత్తదేవుడికి అవి లోకంలో ప్రాచుర్యమై అవి కూడా చెప్పకపోతే వీడికి భారతం రాజులా అనే పరిస్థితి వచ్చేసింది విదురుడు తినలేదు కదా ఆ విధులుడు పండు తోలు పెట్టాడు కదా ఒక పోని ఆ విధులు చూస్తూ ఈ కృష్ణ పరమాత్మ తిన్నాడు చూస్తూ భక్తిలో మునిగిపోవలసింది కృష్ణ పరమాత్మ విదురుడా ఎవరు మునిగిపోవాలండి అయోమయ స్థితి పొందవలసింది ఎవరు విధులు పొందాలి కృష్ణ పరమాత్మకు అయోమయ స్థితి ఏమిటండి మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్నే అడగండి కాదు సర్వాంతర్యామి వాడు వాడి తత్వాన్ని మనం కించపరచకూడదు కిందకి దిగదార్చకూడదు అవునండి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు వాడు జెండా పై కపి అంతే అక్కడే ఉండాలి వాడు రసాన్నములు ఖచ్చితంగా రసాన్నాలు పెట్టాడు అందులో ఏమాత్రం సందేహం లేదు కడుపు నిండా తిన్నాడండి అక్కడే ఓ మంచం ఇస్తావా అని అడిగాడు కృష్ణ పరమాత్మ తన కోసం అంత వైభవమైనటువంటి భవనాన్ని ఏర్పాటు చేస్తే హంసతూలికా తల్పములు హంస తూలికా తల్పము అంటే ఏమిటండి హంసతూలికా తల్పములు యూఫోమ్ కాదండి వాటర్ బెడ్డా గ్యాస తూలిక అంటే రెక్క ఈక అని అర్థం హంస తూలిక అంటే ఆ హంస యొక్క ఈకలతో తయారు చేసినటువంటి పరుపు అర్థమైందండి దూది కన్నా మెత్తగా ఉంటాయేటండి ఆ హంస యొక్క ఈకలు అందువల్ల ఆ మహారాజులు ఆ కాలంలో వాళ్ళు వాళ్ళంతా ఏ పరుపులు వాడేవాళ్ళు అంటే బూరుగ దూదో లేకపోతే యూఫోమో సెంచరీనో ఇవి కాదు హంసతూలికా తల్పములు ఆ హంసతూలికా తల్పాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఓ మంసం అని అడిగాడండి ఎవరిని కనుక ఇప్పుడు మనకేమర్థమైంది పరమాత్మ ఆత్మగతమైనటువంటి బాంధవ్యాన్ని చూస్తాడు కానీ దేహగతమైనటువంటి బాంధవ్యాన్ని కానీ లౌకికమైనటువంటి సౌఖ్యాలతో కానీ భగవంతునికేమీ పని లేదు అర్థమైందండి లౌకికమైన సౌఖ్యాలతో భగవంతుడికి ఏం సంబంధం లేదు కృష్ణాష్టమి రోజున బాగా డబ్బు కలిగినటువంటి మహానుభావుడు ఆ కృష్ణుడికి బోల్డ్ అన్ని నగలు చేయించాడు చెప్పుకున్నాం కదా మొన్న వాడు ఎత్తుకుపోతే ఆయన వచ్చి అడిగితే ఏమన్నాడు ఇవన్నీ నేను అడిగాను నిన్ను చేయించమని అన్నాడు ఒక్కటే మాట వాడికి ఏం కావాలండి భగవంతుడికి వాడికి అక్కర్లేదనేటప్పటికి కూడా కోపం వచ్చింది ప్రకృతికి గుర్తు పెట్టుకుంటాం వాడికి అన్నీ కావాలి కనీసం మా ఉపన్యాసం అవి ఎంతవరకన్నా కావాలి కనుక దివ్యాత్మ స్వరూపులా అక్కడే శయ్య పవళించాడు విధులుని తనకు ఏర్పాటు చేసిన విడిదిలోకి రాలేదు ఆ కృష్ణ పరమాత్మ వస్తాడేమో ఒంటరిగా వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడు ఎవరు ధృతరాష్ట్రుడు సంజయునకు చెప్పాడు నువ్వు ఇక్కడే ఉండవయ్యా కృష్ణుడు రాగానే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కనుక నాకు సహకారిగా నీవు ఉండవయ్యా సంజయుడు ఖచ్చితంగా చెప్పాడండి మహారాజా నీ యొక్క భ్రమగాని కృష్ణుడు రాడు ఇక్కడ ఉండడు తనకు అర్పించినవన్నీ మహానుభావులైనటువంటి వాళ్ళు కాని భగవంతుడు కానీ స్వీకరించరు స్పృశిస్తారు లేదా దర్శిస్తారు ఎవరండి చెప్పింది మాట సంజీవుడు చెప్పాడని వాడు ఎంత గొప్ప జ్ఞానం చూడండి మహానుభావులైనటువంటి వాళ్ళు దైవతత్వం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారండి స్వీకరించరు దేన్ని కూడా స్పృశిస్తారు కేవలం స్పృశ స్పృశించే స్థితిని కూడా దాటితే ఏం చేస్తారు దర్శిస్తారంతే చూస్తారు కేవలం ఆ కంటి కిరణాలు మనం భగవంతుడి దగ్గర ఇంత కింద పెట్టి నైవేద్యం పెట్టేది ఎందుకోసమయ్యా అంటే వాడు కనీసం చూస్తాడు కదా ఏమండి ఒక అడిగాడు ఏమండి నైవేద్యం పెట్టడం కోసం పెడతారు అది భగవంతుడికి చేసినట్టే కదా మళ్ళీ మీరు తింటారేమండి ఏం న్యాయం ఇది మరి ఏం చేయాలయ్యా అని అడిగా తినకూడదు అక్కడే ఉంచాలి వాడు ఎప్పుడైనా తింటాడేమో వాడికి నైవేద్యం పెట్టే ప్రాణాయ స్వాహ అపానా విశ్వాహ వ్యానాయశ భగవంతుడికి ఇచ్చింది మళ్ళీ తీసుకోవచ్చునా అని అడిగాడండి నన్నే అడిగాడు ఉపన్యాసం చెబుతుంటే నేను ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్పండి మీ ఊరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఓ సినిమా యాక్టర్ కానీ ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా వచ్చారండి చాలాసార్లు వచ్చారు ఓసారైతే వైయస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన మెడలో దండ వేశారు ఆయన చూడడానికి వెళ్ళాను నేను ఆ దండ విసిరేస్తే నా మెల్లో పడిందండి ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా దాచుకున్నానండి అన్నాడు దొరికేవరా అనుకున్నా వాడిని చూడడానికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడిగా చాలా గొప్పవాడు మహనీయుడు కదండి అందుకోసం చూడడానికి వెళ్ళా మహనీయుడు గొప్పవాడైనటువంటి వాడి మెడలో వేసిన దండ నీవు తీసుకుని మెడలో వేసుకోవడానికి పనికొచ్చింది గాని భగవంతుడికి పెట్టిన ఆకారం ప్రసాదంగా భావించి తినడానికి పనికి రాదా అడిగా నీ నోట్లో నోరు పెట్టడం నా తప్పన్నాడు అది ప్రసాదం అవుతుంది ఎందువల్ల ప్రసాదం అవుతుంది ఆ భగవంతుని దృష్టి పడడం చేత సాదము అంటే ఆహారము ప్రసాదము అంటే ప్రకృష్టమైనటువంటి ఆహారం బలం కలిగించేదని కాదు మానసిక బలాన్ని కలిగించేటువంటిది ఆ కారణం చేత ఇక్కడ తింటాడని నువ్వెట్లా అనుకున్నావయ్యా ఇక్కడ ఉంటాడని నువ్వెట్లా అనుకున్నావు సాక్షాత్తు పరాత్మరుడు అతడు రెండవది పాండవ పక్షపాతి పాండవులు ఇక్కడ ఉన్న వారికి శత్రువులు శత్రువు ఇంట ఎవడైనా ప్రవేశిస్తాడా తెలిసి తెలిసి పాము ఉన్న గూట్లోకి ఎలుక పెడుతుందా పెడితే ఏమవుతుంది ప్రాణాలు పోగొట్టుకుంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పని చేయరాదయ్యా అందుకనే ధర్మం తెలిసినవాడు గనుక ఆ దౌత్యము కూడా తెలిసినవాడు గనుక కృష్ణ పరమాత్మ ఇక్కడ ఉండడు రేపే వస్తాడు అని చెప్పాడండి పరమాత్మ అట్లాగే మరుసటి రోజు వరకు ఎక్కడ ఉన్నాడు విధుని ఇంట్లోనే ఉన్నాడు విచిత్రం ఏమిటో విదురుడు రాత్రి తెల్లవారులు నిద్రపోలేదు ఏం చూస్తున్నాడండి ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ రూపాన్ని రెండు కనులు అనే దొప్పలతో త్రాగుతున్నాడు ఆ దివ్యమైన సౌందర్య శోభను అందుకనే త్యాగరాజు గారు ఏం రాశాడండి కీర్తనలో కన కన రుచి కనకవసన ఎంతసేపు చూస్తే తనివి తీరుతుందండి ఎంతసేపు చూసినా రామో లలితాస్వరూప కృష్ణస్థు శ్యామలాస్వరూపవా అన్నారు కృష్ణుడైనా రాముడైనా అమ్మవారైనా ఎవరైనా ఒకటి శివుడైనా అంతే నువ్వు ఎవరిని భగవంతుడుగా భావిస్తావో వాడే భగవంతుడు అరణ్యాల్లో ఉండేవాడు ఒక చెట్టుని అమ్మవారిని పూజిస్తున్నాడా లేదా పూజిస్తారు వాడికి దొరికినటువంటి భగవంతుడు కనుక నీ మనస్సుకు దొరికినటువంటి భగవత్ తత్వం ఏ రూపంలో ఉన్నది భగవంతుడే కనుకనే ఆ విధుడు సాక్షాత్తు ఇప్పుడు ఏదో ఏదో తత్వం దొరకల వాడికి సాక్షాత్తు పరబ్రహ్మే వాడి ఇంట వాడు పడుకునేటువంటి మంచం పైన ఓ దుప్పటి వేస్తే కమ్మగా నిద్రపోయాడండి పడుకున్నాడు పరమాత్మ తెల్లవారులు ఆ సౌందర్యాన్ని చూస్తూనే ఉన్నారు ఎవరయ్యా అంటే తెల్లవారింది లేచాడు పరమాత్మ చేయవలసిన సేవలన్నీ చేశాడు విదురుడు కాలకృత్యాలు నిత్య కృత్యములు కూడా తీర్చుకుని ఏం చేశాటండి సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం పితృతర్పణం ఇవన్నీ ఇచ్చాట్టండి ఎవరికి వాళ్ళయ్యా తండ్రి బతికే ఉన్నాడు కదా అర్థమైందండి తండ్రి బతికి ఉండగా కూడా వెళ్ళిపోయిన వాళ్ళకి పితృతర్పణాలు ఇచ్చేటువంటి ధర్మం ద్వాపరయుగ ధర్మం అర్థమైందండి కలియుగంలో అయితే వీడి తండ్రి పోతే గానీ వీడు తద్దినం పెట్టేటువంటి అవకాశం లేదు అర్థమైందండి అందుకనే కొడుకులు నాకు ఎప్పుడే అవకాశం వస్తుందో అని ఎటు చూస్తూ ఉంటారు దేనికోసం అంటే తాళం చెడు కూడా వస్తుంది కదా వీడి చేతికి అదే లెక్క అయితే మంచి వాళ్ళు కూడా లేకపోలేదండి లోకల్లో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు అటు ఇటు ఉంటారు మంచి చెడు అమావాస్య పూర్ణమే ఉంటుంది కదా కనుక ఆ కృష్ణ పరమాత్మ తన కృత్యములన్నీ తీర్చుకుని పెద్దలు తర్పణాలు ఇచ్చి ఋషి తర్పణం దేవతర్పణం నదీ తర్పణం నదీమ తల్లులకు కూడా ఏమి ఇచ్చాడండి తర్పణం ఇచ్చాడు తాను ఇవ్వవలసినటువంటి కర్మలన్నీ తాను చేయవలసిన కర్మలు తాను ఆచరిస్తాడు భగవంతుడు కర్మ లేనివాడు కదయ్యా వాడెందుకు ఆచరించాలి అంటే శరీరాన్ని పొందాడు గనుక దాని ధర్మాలన్నిటినీ అతడు ఆచరించాలి అతడు ఆచరించకపోతే మనం చేస్తామా వాడు చేశాడు అని భారతంలో ఆ వ్యాస భగవానుడు చెబితేనే మనం చేయాలి అర్థం ఏందండి చెప్పాడు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భారతం చెప్పుంటారు ఎంతమంది వీణుంటారు ఆచరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ప్రశ్న వేస్తే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కొంతమంది ఆచరించవచ్చు చెప్పలేము కనుక తాను తేయవలసినటువంటి కర్మలన్నీ ఆచరించాడు చక్కగా అలంకరించుకున్నాడు ్రియ విష్ణుహో ఉన్నదా లేదా అభిషేక ప్రియ శంభు నమస్కార ప్రియ విఘ్నేశ్వర చెప్పారు ఆ గణపతికి నమస్కారం పెడితే చాలుటండి తర్పణ ప్రియ అని కూడా చెప్పారు గణపతి తర్పణాలని ఇస్తూ ఉంటారండి నాలుగు వందల ఉన్నాయి ఆ మంత్రాన్ని ఆవృతం చేసి చెబుతూ ఓ బిందే నీళ్లు పెట్టుకుని ఆ గణపతి తర్పణములు గనక ఇస్తే సంకల్పం చెప్పుకొని కాని పని అంటూ ఏది లేదు కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అంత ఓపికగా కూర్చుని నాలుగు తర్పణలు ఇవ్వడానికి ఇచ్చేటువంటి పురోహితులు దొరకాలిగా మనకు ఏమండి కాదండి మేము చేయించామండి మాకు పని కాలేదు అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి నిర్ద్వంద్వంగా చెబుతున్నానండి మధ్యలో అతడు లేవకూడదు ఇంకొక మాట మాట్లాడకూడదు అర్థమైందండి ఇవాళ రోజున తర్పణులు ఇచ్చిన అది మోగింది అంటే ఏం చేస్తారు మాట్లాడతారా మాట్లాడరా అటువంటి స్థితిలో ఏం చేయాలి మాట్లాడుకో మళ్ళీ మొదలుపెట్టి కానీ మళ్ళీ మొదలు పెడుతున్నామా పని మాత్రం అవటం లేదండి అని దిగులు పడుతున్నాం ఏ విధానంతో చెయ్యాలో ఆ పద్ధతిలో గనక చేస్తే దాని ఫలితాన్ని పూర్తిగా మనం పొందుతాం అవునా కాదండి పండినటువంటి పండు ఎంత మధురంగా ఉంటుందండి పచ్చికాయ కోసుకొచ్చి దాన్ని ఏవో ఏవో చేసి పండిస్తే దానికి ఉండేటువంటి రుచి మీరు తీయగా ఉండవచ్చేమో మాత్రం ఉండదు అటువంటి స్థితిలో ఉంటుంది అందుకని సహజత్వమైనటువంటి గుణం చక్కగా అలంకరించుకున్నాడు దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించాడు దారుకుడు రథాన్ని సిద్ధం చేశాడు ఏమండీ అదే ఊళ్ళో ఉన్నాడు కదా రథం ఎందుకు అని మీరు అడగవచ్చు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలన్నా ఆ లాజ నగరులో చాలా దూరం నడవాలండి నేను తాంబ్రపర్ణి పుష్కరాలు అయితే తిరునెల్వేలి వెళ్ళా మొట్టమొదటిసారి తమిళనాడులో అడుగు పెట్టడం అది పన్నెండు సంవత్సరాల క్రితం తిరునెల్వేలి వెళితే అక్కడ నల్లేశ్వర స్వామి గుడి ఉంది ఆ ద్వారం దగ్గర బయలుదేరాము ఎంత దూరం నడిచినా అసలు గుడి అదే గుడి అయితే దూరం ఎంత అక్కడ ఏ గుడైనా అంటే ఆ తిరునల్వేళ్ళలో నాకు తెలిసి నేను అనుకున్నా అసలు సొగం ఊరు దేవాలయాలే ఖచ్చితంగా కొద్దో గొప్ప ఓపిక ఉన్నవాడు తప్ప నడిచి వెళ్ళలేడు సైకిల్ వేసుకుని గుడి దగ్గరికి వెళ్లాల్సిందే లేదా స్కూటర్ అంతే ఆ కారు సరాస గుడి దగ్గర దింపి లోపలికి వెళ్ళేవాడు ఏం వాడు ఎంత దూరం ఉన్నదో ఆ లోపల చుట్టూ ప్రదక్షిణం చేయాలంటే ఇక అయిపోయినట్టు ఒక ప్రదక్షిణం చేసేటప్పుడు వాడికి మార్నింగ్ వాక్ అయిపోతుంది అంతంత పెద్ద దేవాలయాలు కలియుగంలోనే అట్లా ఉంటే ద్వాపర యుగంలో ఇంకెట్లా ఉంటుందో ఊహించండి దుర్యోధను మందిరం వేరు భానుమతి దేవి మందిరం వేరు వారిద్దరూ ఏకాంతంగా కలుసుకునేటువంటి మందిరం మళ్ళీ వేరు ఎన్ని రకాల మందిరాలు అక్రేతాయుగంలో వస్తే కోపం వస్తే కూర్చోవడానికి కూడా ఓ మందిరం ఉన్నది లేదండి అలక గృహం కనుక ఆ విధులుని దగ్గర నుంచి ఇక్కడికి రావాలి అంటే రథం మీద రావలసిందే ఖచ్చితంగా సూర్యోదయం అయిపోయింది సూర్యోదయం లోపలే ఈ సంధ్యావందనాలు కాని తర్పణలు కాని బ్రహ్మయజ్ఞం కానీ ఇవన్నీ పూర్తి చేశాడు ఎవరు కృష్ణ పరమాత్మ చక్కగా అలంకరించుకున్నాడు దారుకుడు రథాన్ని సిద్ధం చేశాడు సభలోకి రావడానికి రథాన్ని ఎక్కాడండి సాక్షికి కూడా ఎక్కాడు ఎప్పుడెప్పుడు కృష్ణుడు వస్తాడా అని ముందే మొత్తం అందరూ అలంకరించుకుని ఆ సభకు కూర్చున్నారు వచ్చి ఎవరెవరి ఆసనాల్లో వాళ్ళు కూర్చున్నారు కృష్ణ పరమాత్మ కోసం ఈ భీష్మ కృప ద్రోణ విధులు యొక్క సింహాసనాలు ఎక్కడ ఉన్నాయో వాటికి ప్రక్కగా ఈ ధృతరాష్ట్రుని ప్రక్కనే వారికి ఈ ధృతరాష్ట్రునకు మధ్యలో ఒక చక్కని బంగారు ఉన్నతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు ఎన్ని రకాలుగా చూసినా మనం చేసేటువంటి సేవలకు అతడు మాయలో మనల్ని ఒప్పుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు ఇప్పటిదాకా ఎవరు దుర్యోధనుడు కర్ణుడు అందరూ కూడా సరాసరి సాక్షికని వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు వస్తూనే ముందు భ్రీష్మాచార్యునకు నమస్కరించి తరువాత ధృతరాష్ట్రులకు నమస్కరించాడు ద్రోణాచార్యు కృపాచార్యునకు నమస్కరించి తరువాత ద్రోణునకు నమస్కరించాడు ఎవరెవరికి మర్యాద ఎలా ఇవ్వాలో చూశాడు తనతో సమానమైనటువంటి వాళ్లను వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు కర్ణుని వద్దకు వచ్చి చిరునవ్వుతో పలకరించాడు నమస్కారం చేయల ఆలింగనం చేయలా పోని అభినందన కూడా చెయ్యల చిరునవ్వుతో పలకరించాడు అంటే ఎవరు ఏమైతే నాకేమి అనుకున్నాడు ఎవరు కర్ణుడు అర్థమైందా మిత్రమా నేను ఉండగా నీకేమీ బాధ ఉండవలసిన అవశ్యకత లేదు అన్నాడు దుర్యోధనుడు చీచి నాకేం బాధయ్యా వాడు నన్ను గౌరవిస్తే ఎంత గౌరవించకపోతే గొల్లవాడు అన్నాడు ఎవరండి మాట అన్నది యాదవాణాం విశేషత ఏమిటండి ఆ పదం యాదవాణం విశేషత యాదవులలో పుట్టినవాడు వాడు నన్ను గౌరవిస్తే ఎంత గౌరవించకపోతే ఎంత అన్నట్లుగా మాట్లాడాడు అన్నీ వినబడుతూనే ఉంటాయి అన్నీ కనబడుతూనే ఉంటాయి అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఎవరికి పరమాత్మకు ఆయనకి తెలియంతంటూ ఏది లేదు అటువంటి స్థితిలో మామ ఎంతమంది పెద్దలు ఉండగా పాండవుల సందేశాన్ని మీకు తెలియజేసి సాధ్యమైనంత వరకు పాండవ కౌరవుల మధ్య యుద్ధం లేకుండా చూడడం కోసమే ఇంత దూరం వచ్చానయ్యా నా మాట మన్నించి జాగ్రత్తగా వినవలసింది అర్ధరాజ్యాన్ని కోరుకుంటున్నారు పాండవులు సూటిగా చెబుతున్నా ఇప్పటి చాలా మంది పాండవులు పడిన బాధంతా నీకు ఏకరవు పెట్టి ఉండవచ్చు మళ్లీ అదంతా నేను చెప్పటం దేనికి ఎందుకంటే నీవు దగ్గరే ఉండి చేయించావు కదా చేయించిన దాన్ని నేను చెప్పవలసిన పనే ఉంది తల దించుకున్నాడు ధృతరాష్ట్రుడు ఏం చేయించాడండి దగ్గర ఉండి చిన్నతనం నుంచి దుర్యోధనుడు ఏమేమి చేశాడో ఇవన్నీ మొత్తం అంతా తెలిసిన వాడు ఎవరు ధృతరాష్ట్రుడే జూతం ఆడినప్పుడు కూడా దగ్గరే ఉన్నాడు ద్రౌపదిని అవమానించినప్పుడు కూడా దగ్గరే ఉన్నాడు ఆ ద్రౌపదిని కర్ణుడు అనరాని మాట అన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు తాను ఏమీ చేయలేడాండి ఎటువంటి బలశాలి ధృతరాష్ట్రుడు కనుక నేను ప్రత్యేకించి నీకు చెప్పవలసినటువంటి పని లేదు అర్ధరాజ్యాన్ని కోరుతున్నారు పాండవులు ఒకే మాట ఒకవేళ అర్ధరాజ్యం ఇవ్వ ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఐదు రాజ్యములు ఇవ్వమని కోరారు ఇప్పటికీ ఏ ఏ రాజ్యములు కోరారో నీ కుమారునకు తెలుసు ఈ రెండిటిల్లో ఏది చేసినా యుద్ధము ఉండదు ఇటు కౌరవులు హాయిగా ఉంటారు అటు పాండవులు హాయిగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ సంధి చేసుకోవడమే మంచిది అని ధర్మానందనుని ఆలోచన ఎవరి ఆలోచన ధర్మానందనుని తప్పు చెప్పానాటి ధర్మనందనుని ఆలోచనే ధర్మరాజు ఆలోచన ఎప్పుడు చూసినా బుసలు కొట్టేటువంటి కుబుసాన్ని విడిచిన సర్పమువలే ఉండేటువంటి భీమసేనుడు కూడా శాంతిని కోరుకుంటున్నాడు పైగా వాడు శాంతి శాంతి అని అడిగినప్పుడు మా అన్నగారు శాంతి అంటున్నారు మేము కూడా శాంతిని కోరుతున్నాం నువ్వు నువ్వు శాంతినే అడగవయ్యా అంటే ఈ కృష్ణుడు అక్కడ ఏమన్నాడో తెలుసా అండి బెదిరిపోచుంటివో లేదా తొల్లింటి భీమసేనుడవుగావో అని రెచ్చగొట్టాడు ఎవరిని ఆ భీముని కృష్ణ పరమాత్మ వాడికి బాగా ఆగ్రహం ఆకాశానికి అంటే ఆడపిల్లల ఇళ్లలో తూరి వెన్నపూస పాలు తాగడం అనుకుంటున్నావా యుద్ధరథం అంటే రాజనీతి అంటే నీకేం తెలుసయ్యా ఉంటెల మీద పడి తినేవాడివి అన్నాడు ఎవరు భీమసేనుడు ధర్మనందనుడు వచ్చి నోరు మోసవురే ఏమిటిలా మాట్లాడడం ఆయన ఎవరనుకుంటున్నావురా ఏదో బావా అని మాట్లాడుతున్నాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని అడ్డుపడితే ధర్మానందన అతన్ని ఉత్సాహపరచడం కోసం అన్నానే తప్ప ఈ తప్పు నాదేనయ్యా నేను కావాలి అన్నాను కావలిసే అతడికి కూడా వచ్చింది భీముడు ఇట్లా ఉంటేనే అందంగా ఉంటాడు శాంతం శాంతం అంటుంటే భీముని అందమేమున్నదయ్యా నా బావ ఇట్లాగే ఉండాలి అని చెప్పి వచ్చాడు కృష్ణ పరమాత్మ అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడండి క్రౌర్యంతో ఊగిపోయి బుసలు కొట్టేటువంటి భీముడు కూడా శాంతిపాఠాలు వల్లించాడయ్యా దేని కొరకు అంటే కౌరవుల పట్ల ఉండేటువంటి ప్రేమ చేత నీ పట్ల ఉండేటువంటి భక్తి చేత భీష్మ ద్రోణ కృప విధుల పట్ల ఉండేటువంటి భక్తి చేత వాళ్ళు శాంతిని కోరుకుంటున్నారు యుద్ధాన్ని కోరుకోవటంలా కాకపోతే ఒక్కటి సత్యం అర్ధరాజ్యాన్ని కానీ ఐదు రాజ్యాలు కానీ ఇవ్వకపోతే మాత్రం యుద్ధానికి సిద్ధమే ఇదే నేను చెప్పదలుచుకున్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ అర్ధరాజ్యం ఇవ్వడానికి కుదరదు ఐదు రాజ్యాలు ఇవ్వడానికి కూడా కుదరదు అని తెగవేసి చెప్పాడు ఎవరు చెప్పింది దుర్యోధనుడు మిత్రమా నీవు చెప్పిన దానికి మేము బాధ్యతగా ఉన్నాం అని అతడి కొరకు బాధ్యతగా వచ్చినటువంటి రాజులంతా కూడా ఎవరికి ఓటు వేశారండి దుర్యోధనుకే ఓటు వేశారు అప్పుడు గొంతు పెద్దది చేశాడండి కృష్ణ పరమాత్మ గంభీరస్వర నిస్వనం అన్నారు వ్యాస భగవానుడు ఆ గంభీర స్వరంతోత్ర మిగిలిన రాజన్యులందరూ ఇక్కడ ఉండగానే చెబుతున్నా చిన్నతనంలోనే భీమసేను విషం పెట్టడం నీ కొడుకు చేసిన తప్పు కాదా ఇప్పటిదాకా భీముడికి విషం పెట్టినట్టు మిగతా వాళ్ళకెవరికి తెలియదు లక్క ఇంట పాండవులను ఉంచి తగలబెట్టమని పంపించడం నీకు తెలీదా నీ కొడుకు చేసినది కాదా విషాన్నమును తినిపించి తాళ్ళతో కట్టి సముద్రములో పడదోసినది నీ కొడుకులు కాదా దుర్యోధనుడు కాదా ఇవన్నీ చేసింది విచిత్రం ఏమిటో తెలుసా అండి ఇవన్నీ చేసినట్టుగా కర్ణుడికి కూడా తెలియదు వాస్తవం అండి ఈ లాక్షాగృహ దహనం తెలుసు కానీ సముద్రంలో పడదేసినట్టు కానీ విషానాన్ని పెట్టించినట్టు ఇవేమీ వాడికి తెలియదు అవి చిన్నతనంలో జరిగినాయి ఎన్ని రకాలైనటువంటి దోషాలు చేశారు వాస్తవానికి ధర్మాన్ని అనుసరించి భీష్మాచార్యుల వారిని నేను ప్రశ్న వేస్తున్నా ఈ హస్తినాపురానికి రాజెవ్వరు ఎవరికి పట్టాభిషేకం జరిగింది ఎవరి సమక్షంలో జరిగింది చెప్పగలరా అయినప్పటికీ తనకు అధికారం లేకపోయినా హస్తగతం చేసుకున్నాడు జ్యూత క్రీడకు పిలిచి సాధారణ జ్యూత క్రీడగా ప్రారంభించి మాయాజ్యూతాన్ని చేసి ధర్మరాజు చెప్పకపోయినా తానే పందెములో చెప్పలేక శని నీ దగ్గర అది ఉన్నది పందెల్లో పెట్టు ఇది ఉన్నది పందెల్లో పెట్టు అని ధర్మరాజు తన నోటితో చెప్పాడా శుని పిలవండి ఎన్ని రకాలైన దోషాలు చేసి కౌరవులకు ఏ దోషమూ లేదు కనుక రాజ్యాన్ని ఇచ్చేది లేదు అని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా అతడు చెబితే నోరు మూయమని అనకుండా కూర్చోవడానికి నీకు కష్టంగా పాండవులు సామాన్యులు కాదు సాగరములన్నీ ఏకము కాక పువ్వునే అట్టి తరి నీ కుమారుడైన దుర్యోధనుడు ప్రేమిస్తున్నటువంటి ఈ కర్ణులు ఉన్నారే పదివేరైన అని నొత్తురు నా పలుకులు విశ్వేషింపు నీ పిల్లలంతా క్షేమంగా ఉండాలి అంటే సంధికి ఒప్పుకో లేకపోతే యుద్ధం సిద్ధం అన్నాడండి దుర్యోధను యొక్క చిన్నతనం నుంచి అతడు చేసిన తప్పులన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా సభలో ఎప్పుడైతే చెప్పాడో దుశ్శాసనుడు లేచి అన్నా నీ తప్పులన్నీ తెలియజేసి నిన్ను దోషిగా ఇక్కడ నిలబెట్టి మన నలుగురిని బంధించి పాండవులకు అప్పచెప్పడానికే వచ్చాడు ఈ కృష్ణుడు కనుక ఇక్కడ నుంచి సభలో నుండి తప్పుకోవాలి మరల మనం కనబడేది యుద్ధ రంగంలోనే ఎవరి మాట అన్నది దుశ్యాసనుడు అండి అన్నకి తగిన తమ్ముడు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆలోచన చేశారు ఏమిటో తెలిసా ఎలాగైనా సరే భీష్మ ద్రోణ కృప విధులతో కలిసి మా తండ్రి కూడా మెత్తబడతాడు మనల్ని కట్టేసి తీసుకెళ్లి పాండవులకు అప్పగిస్తాడు ఇంతకాలం బతికి ఇంటి వెనుక చచ్చినట్టుగా పాండవుల చేతబడి మరణించడం కన్నా మనమే ఆ క్రిష్ణుణ్ణి బంధించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు ఏ విధంగా బంధించాలో సమాలోచన చేయడం కోసం ఈ నలుగురు దుర్మార్గులు వాళ్ళ సమాలోచన రహస్య మందిరానికి వెళుతున్నారు ఎప్పటికీ మనం చేరుకుంటాం అక్కడికి ఇంకా ఎన్ని నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు అయింది ఎనిమిది దాటి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాయి ఎందుకంటే దీని తర్వాత విశ్వరూప సందర్శనం అర్థమైందండి ఆ విశ్వరూప సందర్శనం సుమారుగా ఒక గంట పడుతుంది అందుకోసమని ఏదో మనం అవజేయాలి కదా అనే ఉద్దేశంతో వెళ్తే పాపం వాళ్ళు బాధపడుతున్నారు అందువల్ల ఆచరించాలి ధర్మరాజు లాగా అనే ఉద్దేశంతో